శ్రీ గు హరి ఓ శ్రీమహాగాధిపత రవీంద్రనాథాగూర్ సర్వాంతర్యామి అయిన పరమాత్మవిశ్వరూపాన్ని విశ్వమంతా దర్శనమయ్యే పరమాత్మచైతన్యాన్ని తాను దర్శించి పులకించి పరవశించి తరించిన తత్వేత్త ఆత్మ దృష్టితో తన జీవన సర్వస్వాన్ని స్వామికి సమర్పించిన పరమ భక్తుడు భగవంతుని కటాక్షంతోనే తాను చిన్ని గడ్డిపోచలా మనగలుగుతున్నానని అత్యంత వినయంతో నొక్కి వక్కాణించిన నిర్వికార విరాగి సర్వేశ్వరుణ్ణి చెలికానిగా ప్రేమికినిగా భక్తునిగా తాత్వికునిగా అనేక విధాలుగా ఆరాధించి అణు ఆయనతో తాదాత్మ్యం చెంది పునీతుడైన పుణ్యాత్ముడు భారతీయ సనాతన ధర్మ తాత్వికతను గీతాంజలిగా గుదిగుచ్చి సరిగా వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది నోబెల్ పురస్కార గ్రహీతగా అంతర్జాతీయ ఖ్యాతి గడించి భారత పుణ్యభూమిలో జన్మించినందుకు కృతార్థుడై చరితార్థుడైనాడు రవీంద్ర కవీంద్రుడు రవీంద్రుడు తన ఆత్మ సర్వ సర్వవ్యాపకుడైన పరమాత్మను అనేక సందర్భాలలో సూక్ష్మంగా దర్శించి స్పృశించి తన శైలిలో స్పందించాడు ఆ సున్నిత హృదయ స్పందనలే ఈ కవితా పుష్పాలు ఆ పుష్పమాలా నివేదనే గీతాంజలిగా ఆవిష్కరించబడింది మానవ జీవన భవ్య భావనలకు మానవ జీవిత భావుకతల కుసుమాంజలి గీతాంజలి మానవ మేధా మహనీయతకు కలకాలపు నివాళి గీతాంజలి కమనీయమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మంజుల కవితా మంజరి గీతాంజలి జిలుగులతో గిలిగింతలు పెట్టి వెలుగుబాటలు తీర్చే రత్న దీపావళి గీతాంజలి చిన్నారి పువ్వు చలయేటి గలగల పసిపాప గోసినవ్వు గాన మధుర మధుపాత్ర గీతాంజలి మానవుని అంతరాంతరాలలో వింగడింపరాని వేదనావేదనల కలయిక గీతాంజలి ఉన్నాడో లేడో తెలియక కనిపించి కనిపించక దోబూచులాడే విశ్వాత్ముని విశ్వలీల విలసనం గీతాంజలి మానవత విశ్వమానవ కళ్యాణం విశ్వకళ్యాణం సాధన సాధనాలు ఈశావాస్యం గీతాంజలి కవి భావుకుడైతే భావుకుడు తాత్వికుడైతే తాత్వికుడు దార్శనికుడైతే అతడే రవీంద్రుడు విశ్వకవి రవీంద్రనాథాగూర్ ఆ కవీంద్రుని హృదయ స్పందనలు జలపాతారలై జారి చలయేరులై పారి వయ్యారంగా నాట్యమాడిన కవితాకన్యక నర్తనలే ఈ గీతాంజలి సర్వవ్యాపకుడైన పరమాత్మ అనంత ప్రకృతిలో సర్వత్ర అడవిలో పొడమిలో చెట్టులో పుట్టలు ఆకులు రెమ్మలు పువ్వులు పూల రేకుపై కడిగిన ముత్యాల్లా నిలిచి ఉషోదయ కాంతులలో అందంగా మెరుస్తున్న నీటి బిందువుల్లో దూకే జలపాతాల్లో ఉరికే నదీ ప్రవాహంలో ఎగసి విరిగిపడే సాగర కెరటాల్లో ఆర్ద్రతతో స్పందించి ఆనందబాష్పాలను చిందించి నిజభక్తుని హృదయ నివేదనల్లో కూలివాని కష్టంలో శ్రాముకుని స్వేదంలో తుమ్మెదంకారంలో విశ్వనాథ ఓంకారంలో గులాబీల గుబాళింపుల్లో పసందైన ఫలరసాల పలు రుచుల్లో ఇగిరే పక్షుల్లో కదిలే మేఘంలో కరిగే తుషారంలో నీలాకాశంలో నల్లని నీళ్లలో పచ్చని పైరులో సర్వే సర్వత్రా సర్వాంతర్యామిని ఆ కవి ప్రత్యక్షంగా దర్శించాడు సృష్టిస్థితి లయాలకు కారణమైన ఏ పరమాత్మను సర్వత్రా దర్శించి పొందిన మధురానుభూతులను రవీంద్ర కవీంద్రుడు గీతాంజలిలో వ్యక్తపరచటానికి కూడా కారణమో జగదానందకారకుడైన ఆ పరమాత్మ దివ్య పాదారవిందాలకే గీతాంజలి తెలుగు భావానుకరణను అంకితం చేసిన గీతాంజలిమూర్తిగా ప్రేమతో పిలువబడే శ్రీ ఎంవిఎల్ఎన్మూర్తిగారి తెలుగు భావానుసరణ గీతాంజలి కవితా కవితాకుసుమాలను విందాం ఈ గీతాంజలి వాక్యాలను నా గాత్రంతో ఆలపించే సౌభాగ్యానికి డాక్టర్ గోలి ఆంజనేయులుగా అంజలి ఘటిస్తున్నాను విశ్వకవి రవీంద్రుని గీతాంజలి నీ వరాలు అనంతం నీ దయా అపారం నువు నా సుదీర్ఘ జీవనయానాన్ని అనంతం చేశావు అదే నీకు ఆనందం నా ఈ బలహీన పాత్రను పదే పదే ఖాళీ చేస్తూ తిరిగి నవజీవన చైతన్యంతో నింపుతూనే ఉన్నావు నువ్వు ఈ చిన్న జీవనవేణువుని కొండల్లో కోనల్లో లోయల్లో నవమోహన రాగాలతో ఊదుతూ తిరుగుతావు నీ అమృత స్పర్శతో నా ఈ చిన్ని హృదయం అవధులు దాటిన ఆనందంతో పొంగిపోతోంది నేనెన్నడూ ఊహించని కొత్త గీతాలకు జీవం పోస్తోంది నువ్వు అనుగ్రహించి ప్రసారించే అసంఖ్యాక వరాలను అందుకోవటానికి నా ఈ చిన్ని చేతులు చాలవు ఇగు యుగాలు గడిచినా నువ్వు ఇంకా ఇస్తూనే ఉన్నావు నింపుకునేందుకు ఈ జీవన పాత్రలో ఇంకా చోటుందిలే నా గానానందం నన్ను పాడమని నువ్వు ఆజ్ఞాపించినప్పుడు గర్వాతి గర్వాతిశయంతో నా గుండె పగిలిపోతుందేమోననిపించింది నీ మోమువంక చూశాను నిన్ను కనుగొని ఆనందమై కన్నీరు నిండింది కఠినమైన పొంతనలేని నా జీవితం తియ్యని సమరసభరిత రాగమయ్యింది రెక్కలు చాచి సాగర జలాలపై ఎగిరే పక్షులాగా నాలో భక్తిభావం పెళ్ళుబుకుతోంది నా గానంతో నువ్వు ఆనందిస్తావని నాకు తెలుసు గాయకుడిగానే నేను నీ సన్నిధికి రాగలనని కూడా తెలుసు బాగా విస్తరించుకున్న నా గానమనే పక్షి పక్షిరెక్కల అంచులతో నేనెన్నడూ అందుకోలేని నీ పాదస్పర్శ చేశాను గానానందపు మత్తులో నను నేను మర్చిపోయి నా ప్రభువైన నిన్ను మిత్రమా అని పిలుస్తాను నీ గానామృతం నా ప్రభు నువ్వెలా గానం చేస్తావో నాకు తెలియదు నేనెప్పుడూ సంభ్రమాశ్చర్యాలతో మౌనంగా వింటుంటాను నీ సంగీత జ్యోతికాంతులు ఈ లోకాన్నే వెలిగిస్తున్నాయి నీ సంగీతమనే ప్రాణశక్తి గగనమంతా విస్తరించింది పవిత్రమైన నీ సంగీత ప్రవాహం బండలను కూడా ఛేదించుకుని ఉరకలేస్తోంది నా హృదయం నీ గాన కలిసిపోవాలని తహతహలాడుతోంది కాని స్వరం కుదరటం లేదు నేను మాట్లాడగలను కానీ మాట పాటవదు కదా నేనందుకే కలత చెంది రోధిస్తున్నాను ప్రభు నీ అనంతమైన రాగాల వలలో నా హృదయాన్ని బందీ చేశావు గదా నీ ప్రతిబింబమే నేను నా ప్రాణానికి ప్రాణమా నా ఇంద్రియాలన్నిటిపైనా నీ చైతన్య ప్రభావం ఉందని తెలిసి నా దేహాన్నెప్పుడూ దేవాలయంలాగా పవిత్రంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నాను నిత్య సత్యమైన నీవే నా మనసులో వివేకజ్యోతిని వెలిగిస్తున్నావని తెలిసి అసత్యాలన్నిటినీ నా ఆలోచనల నుంచి దూరంగా పారద్రోలటానికి ప్రయత్నిస్తున్నాను నా హృదయ మందిరంలో నీవు కొలువై ఉన్నావని తెలిసి నా మనసులో నుండి దురాలోచనలను దూరం చేసి స్వచ్ఛమైన నా ప్రేమపుష్పాన్ని సదా నీకు సమర్పించుకుంటాను నా ప్రతి చర్యలోనూ ఉన్నది నీ శక్తే అని తెలిసి నా ప్రతి పనిలోనూ నిన్నే ప్రతిబింబించటానికి ప్రయత్నిస్తాను నీ సన్నిధిలోనే నాకు విశ్రాంతి నీ చెంతనే కూర్చునేందుకు నాకొక్క అవకాశమివ్వమని ప్రార్థిస్తున్నాను నేను చేయవలసిన మిగిలిన పనులను తర్వాత పూర్తి చేసుకొనగలను నీ మనోహర ముఖారవింద దర్శనం దూరమైతేనే నా మనసుకు శాంతి లేదు విశ్రాంతి లేదు అంతేలేని శ్రమసాగరం వలె నా కష్టానికి అంతులేదనిపిస్తుంది నా కిటికీ వద్దకు వేసవి తన వేడి నిట్టూర్పలతోనూ సణుగుడుతోనూ వచ్చింది పూపదల ఉద్యానవనంలో తుమ్మెదలు వీణలవిందుగా ఝుంకారనాదాలు చేస్తున్నాయి ఈ అనంత ప్రశాంత ఏకాంత విశ్రాంతిలో ఆత్మసమర్పణ భావంతో మౌనంగా నీకెదురుగా కూర్చునే సమయం వచ్చింది నా జీవితం నీకు పూజాపుష్పం ఈ చిన్ని పువ్వును కోసుకొని తీసుకో జాగుచేయవద్దు లేకపోతే అది ఒంగి వడలి నెల రాలిపోతుందేమోనని నా భయం నీ పూలదండలో దానికి చోటు లేకపోవచ్చు కానీ దానిని కొంచెం శ్రమ అనుకోక నీ చేతితో స్పృశించి కోసుకో లేకపోతే నేను తెలుసుకునే లోపల రోజంతా గడిచిపోవచ్చు పూజా సమయం మించిపోవచ్చు నా జీవన పుష్పం రాలిపోవచ్చు దాని రంగు అంత రమ్యంగా లేకపోయినా పరిమళం అంతగా గుబాళించకపోయినా నీకు సమయం ఉంటే కోసుకుని నీ సేవలో వినియోగించుకో ఈ జీవితం నీ వేణువు నా గీతం తన అలంకారాలను తొలగించి వేసింది తనకు మించి దుస్తులు ధరించటంలో గాని బాగా అలంకరించుకోవటంలో గాని ఆసక్తి ఉండదు ఆభరణాలు మన కలయికకు ఆటంకమవుతాయి అవి మన మధ్యలో అడ్డుగా నిలుస్తాయి వాటి గలగలలు మన గుసగుసలను మిరింగివేస్తాయి నీ దర్శనంతో నా కవిలోనున్న గర్వం అణిగిపోతుంది ఓ కవిశేఖరా నేను నీ పాదాల వద్ద కూర్చున్నాను వెదురు వేణువు వలె నా జీవన వేణువుని కూడా సాదాసీదాగా ఉండనిస్తూ నీ గానామృతంతో నింపుకునేటట్లు దీవించు అలంకారాలు బంధాలు ఆటంకాలు యువరాజువులే దుస్తులు ధరించి మెడ నిండా నగలు ధరించిన పిల్లవాడు తన ఆటలలో ఏ ఆనందమూ పొందలేడు అతని డాబుసరి దుస్తులు అలంకారాలు అడుగడుగునా అతనికి అడ్డుతగులుతూనే ఉంటాయి ఆ ఆభరణాలలోని తీగలు తెగి నగలు జారిపోతాయేమోనని దుమ్ముపట్టి పాడైపోతాయేమోనని భయంతో అతడు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటాడు కదలటానికి కూడా వెదిరిపోతాడు అమ్మా నగలు అలంకారాల మోహంతో ఆరోగ్యవంతమైన నేలకు మట్టికి దూరంగా ఉంచినందువల్లనూ సాధారణ మానవ జీవన సంబరాలను హక్కును పిల్లలకు దక్కకుండా చేయటం వల్లనూ ఏమీ ప్రయోజనం ఉండదు నిర్మల హృదయం ఓరి మూర్ఖుడా నీ భారాన్ని నీవే నీ భుజస్కంధాల మీద మోసుకెళ్లగలననుకుంటున్నావా ఓయి బిచ్చగా బిచ్చమడగటానికి నీవు నీ ఇంటి గుమ్మం వద్దకే వెళ్తున్నావా ఎవడైతే సమస్త భారాన్ని మోయగలడో అతని చేతిలో అన్ని బరువుబాధ్యతలు వదిలివి నువ్వెన్నడూ తిరిగి విచారించవు నీ వాంచాలసే తన మలిన శ్వాసతో నీలోని జ్యోతిని ఆర్పివేస్తుంది అది అపవిత్రమైంది ఏ కానుకలను నీ మలిన హస్తాలతో అంగీకరించకు అలాగే పవిత్ర ప్రేమతో ఇచ్చేదే అంగీకరించు స్వీకరించు దీనబాంధవుని సన్నిధి పేదలు దీనులు అభాగ్యులు బ్రతుకులీడుస్తున్న చోటనే ఉంటాయి నీ పాదాలు నీ పాదపీఠము అక్కడే ఉంటుంది అట్టడుగున ఉన్న పేదలు దీనులు అభాగ్యులు వీరి మధ్య విశ్రమిస్తున్న నీ పాదాలకు నేను వంగి ప్రణమినప్పుడు నా నివేదన ఆ లోతులను అందుకోలేకపోతోంది చింకిపాతలు ధరించే పేదలు దీనులు అభాగ్యుల మధ్య తిరిగే నిన్ను గర్వం ఎన్నడూ దరిచేరలేదు ఏ తోడూ లేని పేదలు దీనులు అభాగ్యులకు తోడుగా ఉండే నిన్ను నా హృదయం ఎన్నడూ చేరలేదే దీనబాంధవుడు ఈ భజనలు కీర్తనలు జపతపాలూ వదిలేయి తలుపులన్నీ మూసి గుడిలో ఒక మూల ఏకాంతంలో కూర్చొని ఎవరికోసం ప్రార్థిస్తున్నావు కళ్ళు తెరిచి చూడు నీ దైవం నీముందే లేడు ఆ దేవుడు భూమి దున్నే ఆ రైతులో ఉన్నాడు రాళ్లు కొట్టి రోడ్డు వేసే కూలీలో ఉన్నాడు ఎండలోనూ వానలోను వారిలోనే ఉన్నాడు అతని దుస్తులన్నీ దుమ్ము కొట్టి ఉన్నాయి అతని ఈ దుమ్ము చూడిలోకి రా మోక్షం ఎక్కడ ఉంది మోక్షం చూడటానికి సృష్టిబంధాలన్నీ మన యజమాని ఆనందంతో తనలోనే ఉంచుకున్నాడు అతడు మనకు శాశ్వతంగా బంది అయినాడు పూలు అగరు అగరువత్తులు పక్కన పెట్టి జపతపధ్యానాలు వదిలేసి బయటకురా నీ దుస్తుల మాసిపోతేనేం ఏమి నష్టం చిరిగి చీలికలైతే ఏమి కష్టం అతనితో చెమటోడ్చి కష్టించటంలో చేయి నాలోనే నీవు నాది సుదీర్ఘ ప్రయాణం పట్టే సమయం కూడా చాలా ఎక్కువే పేలవమైన కాంతిరథం నుండి బయటకు వచ్చాను నివాసయోగ్యం కాని ఈ లోకాల గుండా నక్షత్ర మండలాలు గ్రహాల మధ్య తప్పి నా ప్రయాణాన్ని కొనసాగించాను నీ సాన్నిధ్యం చేరుకోవటానికి ఇది చాలా దీర్ఘ ప్రయాణం సున్నితమైన రాగం కూర్చటానికి అభ్యాసం చాలా క్లిష్టంగా ఉంటుంది కదా యాత్రికుడు తిరిగి తన ఇల్లు చేరటానికి తనకు అపరిచితమైన ప్రతి తలుపు తట్టుకుంటూ వెతకవలసి ఉంటుంది అలాగే తనలోని అంతర్యామిని చేరుకోవటానికి ఎవరైనా ముందుగా బాహ్యలోకాలన్నీ తిరిగి రావాల్సిందే కదా నేను కళ్ళు మూసుకోవటానికి ముందు నా చూపులు నీకోసం దూర తీరాలను గాలించాయి తొదకు కళ్ళు మూసుకొని నువ్వు ఇక్కడే అన్నాను ఓహ్ ఎక్కడా అని ఉలికిపడే అరుపు వేయి కన్నీటి ధారల్లో కలిసిపోయింది కాని నేను ఉన్నాను అనే అభయ వరద ప్రవాహం లాంటి జవాబు ప్రపంచాన్నే ముంచివేసింది నీ సమాగమం కోసం నేను పాడాలనుకున్న పాటను నేటి వరకు పాడనేలేదు ఇన్ని రోజులు నేను నా వీణాతంత్రుడు సరిచేసుకోవటంలోనే గడిచిపోయాయి ఇంకా నిర్ణీత సమయం రాలేదు పదాలు సరిగా కుదరలేదు హృదయంలో పాడాలన్న ఆరాటం మాత్రం ఉంది మొగ్గ ఇంకా విచ్చుకోలేదు గాలి మాత్రం నిట్టూరుస్తోంది నేనతని ముఖం చూడనేలేదు అతని గొంతైనా వినలేదు నా ఇంటి ముందు వీధిలో వెడుతున్న అతని మెత్తటి అడుగుల సవడి మాత్రం విన్నాను రోజంతా అతని కోసం నేల మీద ఆసనం పరచడంతోనే గడిచిపోయింది దీపము ఇంకా వెలిగించనేలేదు నేనతని నా ఇంట్లోకి స్వాగతించలేదు నేనతని ఎప్పటికైనా కలుసుకోవాలని బ్రతుకుతున్నాను కాని ఆ కలిసే ఘడియ ఇంకా రాలేదు నీ అదృశ్య ప్రేమ నా కోరికలు అనంతం నా ఆవేదన దయనీయం కానీ నీ తిరస్కారాలే నాకు మేలు చేస్తున్నాయి నీ ప్రగాఢ దయారసం నా జీవితాన్ని పరిపుష్టం చేస్తోంది ఈ ఆకాశం ఈ వెలుగు ఈ జీవితం దేహం మనసు అన్నీ అమూల్యమైనవి నాకు అడగకుండానే కానుకలుగా ఇచ్చి నేను ఆనందంగా జీవించటానికి ఏర్పాటు చేశావు ఇంకా పెద్ద దురాశలలో పడకుండా నన్ను కాపాడావు నేను బద్ధకంగా కాలం గడిపి మెలకు గమ్యమైన నిన్ను వెతికితే నిర్దయగా నా నుండి దాగి ఉన్నావు నా తగని కోరికలను తిరస్కరిస్తూ అపరిచితునలాగా బలహీనమైన అశాశ్వతమైన కోరికల ఊబిలో పడకుండా నన్ను హెచ్చరిస్తూ రక్షిస్తున్నావు నీ పిలుపు కోసం నీ పాట పాడటానికే నేనిక్కడున్నాను మీ ఈ సభాప్రాంగణంలో నేనొక మూల కూర్చుంటాను ఈ లోకంతో నాకే పనీ లేదు నా నిరర్ధక జీవితం నిష్ప్రయోజనమైన బాణీలు కూరుస్తుంది అర్ధరాత్రి అంధకారమందిరంలో మౌన పూజకు గంట కొట్టినప్పుడు నీ ముందు గానం చేయటానికి నన్న ఆదేశించు ప్రభు ప్రభాత వాయువులు వీస్తున్నప్పుడు బంగారు వీణ శృతి చేసుకున్నాను నన్ను నీ ముందు హాజరికమ్మని ఆజ్ఞాపించు ప్రభు నీ దర్శనం కోసం లోక కళ్యాణానికి నాకు ఆహ్వానం అందింది నా జీవితం ధన్యమైంది నాకు కన్నుల పండువైంది వీణుల విందైంది విందులో వీణవాయించి నా పాత్ర నిర్వహించాను నేను చేయగలిగినదంతా చేశాను ఇప్పుడు నేను అడుగుతున్నా నేను లోపలికి వచ్చి నీ ముఖారవిందాన్ని దర్శించి నా నిశ్శబ్ద వందనాలు సమర్పించుకునే వేలయిందా పరమాత్మని ప్రేమకై తపన చెవరికి చివరికి నన్ను ఇతనికి సమర్పించుకోవటానికి అతని ప్రేమానుగ్రహానికై ఎదురుచూస్తున్నా అందుకు ఆలస్యమైపోయింది అయినా నేనెలాంటి తప్పులెందుకు చేస్తున్నాను లోకం తన నియమ నిబంధనలతో నన్ను కట్టడి చేయాలని చూస్తోంది నేనతని దివ్య హస్తాలలో స్వేచ్ఛగా నన్ను నేను సమర్పించుకోవటానికి అతని ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను అందుకే ఈ లోకం నుంచి తప్పించుకుంటున్నాను జనులు నేను తమ మాట విననని నన్ను నిందిస్తూ ఉంటారు వారలా అనుకోవటంలో తప్పులేదు ఆ రోజు వ్యాపారం పూర్తయింది వర్తకులు తమ వ్యాపారమంతా పూర్తి చేసుకున్నారు వారు నన్ను కూడా వారితో తీసుకుని పిలిచారు నేను కాదనటంతో నన్ను నిందిస్తూ వెళ్ళిపోయారు నేను మాత్రం అతని దివ్య హస్తాలలో నన్ను అర్పించుకోవటానికి అతని ప్రేమకై ఎదురు చూస్తున్నాను నీకోసం నిరీక్షణ మబ్బులు గుంపులు గుంపులుగా కమ్ముకొస్తున్నాయి ప్రీతమా నన్నెందుకు ద్వారం బయటే నిలిపి ఉంచుతావు మధ్యాహ్నం పని నేను జనంలో ఉన్నాను కానీ ఈ చీకటి రోజున ఒంటరిగా నీకోసమే ఆశగా నిరీక్షిస్తున్నాను నువ్వు నీ ముఖం నాకు చూపక నన్ను ఒంటరిగా వదిలేస్తే ఈ సుదీర్ఘ ఒంటరి రాత్రులు నేనెలా గడపగలను దూరంగా ఉన్న నిర్వేద భరితాకాశాన్ని చూస్తూ నా హృదయం జంజామారుతాలతో అంతులేని నిరాశతో వెర్రిగా తిరుగాడుతోంది నీ స్వరాలు నా వరాలు నువ్వు నాతో పలుకనంటే గుండె నిండా నిశ్శబ్దం నింపుకుని మౌనంగా బ్రతుకుతాను నక్షత్రాల సాక్షిగా సహనంతో తలవంచిన నిశిరాత్రిలో నిరాశతో నిరీక్షిస్తాను ఉషోదయం తప్పక అవుతుంది చీకటి తొలగిపోతుంది నీ మధుర మంజుల స్వరాలు బంగారు రంగులతో ఆకాశాన్ని చీల్చుకుని భూమి మీదకు వస్తాయి నీ సుమధుర స్వరాలు నా గూటుపక్షులకు రెక్కలు ఇచ్చి స్వేచ్ఛగా ఎగురణిస్తాయి నీ హృదయ రాగాలు నా అడవి పతలలో పువ్వులవుతాయి నా హృదయ నందనం కమలం వికసించిన రోజున అయ్యో నా మనసు ఎక్కడెక్కడో విహరిస్తోంది నేనది తెలుసుకోలేకపోయానే నా పూలబుట్ట ఖాళీగానే ఉంది ఆ పుష్పం నేనందుకోలేదు కదా ఇప్పుడు కూడా ఏదో దిగులు నన్ను ఆవరించింది నేను కలలో నుంచి ఉలిక్కిపడి లేచాను దక్షిణపు గాలితో ఏదో ఒక వింత సువాసన మధురంగా నన్ను తాకింది అస్పష్టమైన ఆ మాధుర్యం నా హృదయాన్ని మళ్లీ ఆశతో ఉంచింది వేసవికి ముగింపు పలికి విరహానికి తెరదీసే వసంతగాలేమో ఈ పరిపూర్ణ మాధుర్యం ఇంత దగ్గరగా ఉందని ఇది నాదేనని నా హృదయ బృందావనంలో వికసించిన ప్రేమపుష్పమని నేనదుగనే మురళీ రవళి నా పడవని ప్రయాణానికి సిద్ధంచేయాలి నా కొరకే కాబోలు తీరంపై కాలం చాలా నెమ్మదిగా నడుస్తోంది వసంతం పూలు పూచి సెలవు తీసుకుంటోంది వాడిపోయిన నిరర్ధక పుష్పాలతో నేను నిరీక్షిస్తున్నాను అలలు అల్లరి చేస్తున్నాయి నది ఒడ్డున పండుటాకులు సందు నీడలో రాలిపోతున్నాయి శూన్యంలోకి ఏమి చూస్తావు ఆవులి నుంచి వచ్చే రాగమాలికలతో సాగే గాలి కెరటాలలోని పులకరింతల్ని నువ్వు అనుభవించటం లేదా నిరీక్షణ ఆషాఢమాసపు చిమ్మచీకటిలో అర్ధరాత్రి సమయంలో అందరి కళ్ళు కప్పి మెత్తటి అడుగులతో నిశ్శబ్దంగా నువ్వు నడిచివస్తావు వద చేస్తూ తూర్పుగాలుడు వీస్తున్న ఈరోజు ఉదయం దాటిపోయింది ఎప్పుడూ చైతన్యంగా ఉండే నీలాకాశంపై నల్లని ముసుగు తొడిగినట్లుంది అడవి పాట ఆగిపోయింది ప్రతి ఇంటి తలుపులు మూసే ఉన్నాయి ఈ నిర్జన వీధిలో నువ్వొక ఒంటరి బాటసారివి ఓ నా ప్రాణమిత్రమా నా ప్రియాతి ప్రియ నా ఇంటి తలుపులు నీకోసం తెరిచే ఉన్నాయి కలలాగా వెళ్ళిపోకుమోయి నిరీక్షణ మిత్రమా ఈ తుఫాను రాత్రి నీ ప్రేమయాత్రలో దూరదేశంలో ఉన్నావా నిరాశావాది వలె ఆకాశం గర్జిస్తోంది ఈ రాత్రి నాకు నిధులు రావటంలేదు సగుడా మాటిమాటికి నేను చీకటిలో తలుపుచెర్చి చూస్తూనే ఉన్నా నా ముందు ఏమీ చూడలేకపోతున్నా నీవిటి వెళ్ళావో నాకు అర్థం కావటం లేదు నా ప్రాణమిత్రమా చీకటి కప్పిన ఏ నది తీరంలో ఉన్నావు కోపంతో వణుకుతున్న ఏ అడవి అంచున మెలికలు తిరిగిన ఏ మార్గంలో నన్ను చేరటానికి దారి వెతుక్కుంటూ వస్తున్నావో దీనబాంధవుడివి దినం గడిచిపోతే పక్షులు పాడకపోతే గాలి అలసి వీచకపోతే ఈ భూమిని నిద్రతో కప్పివేసిన మలిసంఖ్యలో కమలదళాలు మృదువుగా మూసుకున్న చీకటి ముసుగును నాపై కప్పివేయి అతని ప్రయాణం ముగిసేలోగా అతను తెచ్చుకున్న సంభారాలు పూర్తి అతని దుస్తులు దుమ్ము కట్టుకుని చిరిగిపోతే అతని శక్తి క్షీణించిపోతే ఆ యాత్రికుని దైన్యాన్ని పేదరికాన్ని నీ కరుణాపూరిత రాత్రిలో వికసింపజేసే పువ్వులాగా తొలగించు విశ్రాంతి అలసిపోయిన రాత్రి నీమీద భారం వేసి నన్ను నిశ్చింతగా నిద్రపోని అణగారిపోతున్న నా శక్తిని నీ పూజ కోసం చడలిపో నీకు ఉషోదయాన ఉత్సాహంతో మేల్కొనటానికి రోజంతా అలసిన కళ్లకు రాత్రి దుప్పటికప్పి నిద్రపుచ్చి విశ్రాంతి నివ్వు తమస్సు అతడు వచ్చిన చింతన కూర్చున్నప్పుడు ఓ దౌర్భాగ్యుడా ఎంత నింద్యమైనది నీ నిద్ర రాత్రి ఇంకా ఉండగానే అతడు వచ్చాడు అతని చేతిలోని హృదయమైన వీణానాదాలతో నా కలలు నిండిపోయినాయి అయ్యో నా రాత్రులన్నీ ఎందుకు వృథా చేసుకున్నాను నా నిద్రను తట్టి అతని దర్శన భాగ్యాన్ని నేనెప్పుడు ఎందుకు పోగొట్టుకుంటున్నాను తమసోమ జ్యోతిర్గమయ జ్యోతి ఓహ్ ఎక్కడుంది జ్యోతి రగులుతోన్న వాంఛాగ్నితో వెలగించు జ్యోతిని దీపం ఉంది కాని ఆ మంటలో ఒక కాంతిరేఖ కూడా కనబడటం లేదు నా మనసా నీ గతి కూడా అంతే ఆహా నీకు మరణమే మేలు దుఃఖం నీ తలుపు తడుతోంది నీ ప్రభువు మేలుకొనే ఉన్నాడని నిశిరాత్రిలో నీ ప్రేమ సంగమానికి నిన్ను రమ్మన్నాడని సందేశం తెచ్చింది ఆకాశం మేఘావృతమై ఉంది వాన ఎడతెరిపి లేకుండా కురుస్తోంది నాలో ఏదో అలజడి నాకు తెలియటం లేదు దాని అర్థం ఏమిటో కూడా నాకు తెలియటం లేదు ఒక్క క్షణంలోనే మెరుపు అంతలోనే గాఢాంతకారం నా దుష్టిని మసగబార్పించి నీవు రాత్రి చేసే సంగీత సభాప్రాంగణానికి చేరుకోవటానికి నా హృదయం దారి కోసం వెలిగా వెతుకులాడుతోంది జ్యోతి ఓహ్ ఎక్కడుంది జ్యోతి రగిలే వాంఛాగ్నితో వెలగించు జోతిని అది ఉరుముతోంది ఇంకా మెరుపులతో విజృంభిస్తోంది రాత్రి నల్లరాయిలా నల్లగా ఉంది ఆ చీకటిలో గంటలు గడిచిపో నీకు నీ జీవితంతో ప్రేమజ్యోతిని వెలిగించు నిన్ను చేరాలనే వాంఛాగ్నితో వెలిగించు జ్యోతిని కష్టాలు తీరనివ్వకు నిన్ను మరువనివ్వకు బంధాలు బాధాకరం నేను వాటిని తుకోవటానికి ప్రయత్నించినప్పుడు నా హృదయం చింతిస్తుంది నాకు స్వేచ్ఛ కావాలి కాని అది నేను కోరుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను నీ వద్ద అమూల్యమైన సంపద ఉందని నాకు తెలుసు నువ్వు నాకు ముఖ్య స్నేహితుడు కూడా నాకు బాగా తెలుసు అంతమాత్రాన నా ఇంట్లో ఉన్న బాహ్యాడంబరాలను తీసివేయాలనుకోను నన్ను తొడిగి ఉంచిన ముసుగు నా బేదరికాన్ని నా మరణాన్ని కప్పి ఉంచేదే నాకదంటే చాలా అసహ్యం అయినా నేను దానిని ప్రేమతో పౌగులించుకుంటాను నా రుణాలు అనేకం నా ఓటములు చాలా పెద్దవి నా అవమానాలు చాలా భరించరానివి అయినా నేను నీ సహాయం కోరి వస్తే నా విన్నపం మన్నవిస్తావేమోనని భయంతో వణికిపోతాను అలా కష్టాలు తీరితే నిన్ను మర్చిపోతానేమోనని నన్ను కప్పిన అహంకారం నేను నా పేరుతో ఎవరని దాచి ఉంచాను అతడు ఈ లోపల చీకటి చిరసాలలో శోకిస్తున్నాడు నేను ఎప్పుడూ దీని చుట్టూ గోడకట్టే కట్టే పనిలో నిమగ్నమై ఉంటాను రోజురోజుకి ఈ గోడ ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోతుంటే ఈ చీకటి నీడలో నా స్వస్వరూపం కానరాకున్నది ఈ గొప్ప వల్ల నాకు చాలా గర్వంగా ఉంది చిన్నరంధ్రం కూడా కనపడకుండా సున్నము ఇసుక కలిపి బలం చేకూరుస్తాను ఇంత జాగ్రత్తలు తీసుకున్నందువల్ల నాకు స్వస్వరూపం కానరాకున్నది అంతరాత్మ నా ప్రేమ సంకేత స్థలానికి నేనొక్కడిని వచ్చాను కానీ ఈ నిశ్శబ్ద నిషీధిలో నన్ను అనుసరించేవారెవరో అతని దృష్టిని తప్పించుకోవటానికి నేను ప్రక్కకు తప్పించుకున్నా కానీ అతని నుండి తప్పించుకోలేకపోయాను అతని గంభీరమైన నడకలో దుమ్ము రేగుతుంది నా ప్రతి మాటకు అతడు దగ్గరగా మారు పలుకుతాడు నా దైవమా అతడు నా చిన్నారి అంతరాత్మయే అతడేం చిన్నబోడు కాని నేనే అతనితో నీ ముందుకు రావాలంటే సిగ్గుపడతాను మాయ ఓ ఖైదీ నిన్నెవరిలా బంధించారో చెప్పవు బందీ బదులిచ్చాడు నా ప్రభువు నేను ఐశ్వర్యంలో గాని శక్తిలో గాని ఈ ప్రపంచంలో ఎవరినైనా మించిపోతాను ప్రభువుకు సంబంధించిన సంపదనంతా నా ధనాగారంలోనే నిలువ పెట్టాను నాకు నిద్ర ముజ్జుకొచ్చినప్పుడు నా ప్రభు శయ్యపై కూడా విశ్రమిస్తాను మేల్కొన్న తర్వాత నేను స్వంత ధనాగారంలోనే బందీనయ్యానని తెలుసుకున్నాను ఓ బందీ ఛేదింపశక్యం కాని ఈ సంఖ్యను ఇంత బలంగా తయారు చేసిందెవరో చెబుతావా ఈ సంఖ్యలను నేనే చాలా జాగ్రత్తగా విజయవంతంగా తయారు చేశాను నా బలమైన శక్తి ఈ ప్రపంచాన్ని కూడా బంధిస్తుంది నన్ను మాత్రం స్వేచ్ఛగా వదులుతుందని తలచాను ఆ విధంగా రాత్రింబ శ్రమించి పెద్ద పెద్ద మంటలతోనూ గట్టి దెబ్బలతోనూ ఈ సంఖ్యలు తయారు చేశాను చివరికి పని పూర్తయి సంఖ్యలు ఛేదించరానివను గ్రహించినప్పుడు తెలిసింది ఈ సంసార బంధాలు తను గుప్పెట్లో నన్నే బంధించాయని భవబంధాలు అన్ని విధాలుగానూ వారు తమ ప్రేమతో నన్ను బంధించాలని ప్రయత్నిస్తారు కానీ వాళ్ల ప్రేమ మించిన నీ దివ్య ప్రేమతో నీవు నన్ను స్వేచ్ఛగా ఉంచుతావు వాళ్లను నేను మర్చిపోతానేమోనని నన్ను వదలటానికి ఎప్పుడూ ఇష్టపడరు కాని ఎన్ని రోజులు గడుస్తున్నా నువ్వు నాకు కనపడవే నా ప్రార్థనలలో నిన్ను పిలువకపోయినా నా హృదయంలో నిన్ను నేను ప్రతిష్ఠించకపోయినా నా కోసం నీ దివ్య ప్రేమ నిరీక్షిస్తూనే ఉంటుంది కదవు దురాశ ఒక పగటిపూట వారు నా ఇంట్లోకి వచ్చి అడిగారు మాకొక చిన్న గది కావాలి నీకు భగవంతుని పూజలో సహాయపడతాము ఆయన ప్రసాదంలో భక్తితో మా వంతు మాత్రం మేము గైకుంటాము అని ఒక మూల నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అర్ధరాత్రి చీకట్లో చూస్తే వారు నా పవిత్రమైన పటిష్టమైన పూజామందిరం ఛేదించి లోపల దేవుని కోసం ఉంచిన కానుకలను గురాశతో దొంగిలించుకొని పోయారు నీ ప్రేమ నీవే సర్వస్వం అని చెప్పుకునే ఆ కొంచెం దయ నాకు మిగల్చవు నలుదశలా నీ ఉనికినే అనుభవించటానికి అనుక్షణం నీకు ప్రేమార్పణంగా వించటానికి ఆ కొంచెం నాకు మిగల్చవు నీ వెలుగు నాలో ఎప్పుడూ ప్రకాశించటానికి ఆ కొంచెం నాలో మిగల్చవు నీ దివ్యధామంలో నన్ను బందీ నీ దివ్యధామంలో నన్ను బందీ చేసుకోవటానికి ఆ బంధము నాకు మిగల్చవు నీవే లక్ష్యంగా నా బతుకు సాగిపోని అదే నీ ప్రేమబంధం కదూ పరిపూర్ణ స్వేచ్ఛా ప్రపంచం ఎక్కడ ఆత్మగౌరవం నిర్భయంగా తలెత్తుకు తిరుగుతుందో ఎక్కడ జ్ఞానానికి స్వేచ్ఛ ఉందో ఎక్కడ లోకం సంకుచిత అడ్డుగోడలతో విచ్ఛిన్నం కాదు ఎక్కడ సత్యాంతరాళం నుంచి మాటలు పెళ్లిపుతాయో ఎక్కడ అలు పెరిగిన సాధన పరిపూర్ణతకై తపిస్తుందో ఎక్కడ స్వచ్ఛమైన వివేక ప్రవాహం గతించిన మూఢనమ్మకాల ఎడారి ఇసుకలో ఇంకిపోదో ఎక్కడ మనసు నీ మార్గదర్శకత్వంలో ఆలోచన ఆచరణలను విస్తరించుకుంటూ ముందుకెళ్తుందో అట్టి సర్వస్వతంత్ర స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని నడిపించు ప్రార్థన ప్రభు ఇదే నా వేడికోలు నా హృదయ దౌర్బల్య మూలాల్ని ఛేదించు నా కష్టసుఖాల్ని తీరికగా ఎదుర్కొనే ధైర్యాన్నివ్వవు సదా నా నిస్వార్థ సేవలో నా ప్రేమ సఫలమయ్యే శక్తినివ్వవు బీదలను తృణీకరించకుండా ఉండేందుకు దుర్మార్గులకు మోకరిల్లకుండా ఉండేందుకు శక్తినివ్వు దైనందిన సమస్యలు ఎదుర్కొనే బలాన్నివ్వు నా సర్వస్వాన్ని నీ అనంత శక్తికి సమర్పించే స్ఫూర్తినివ్వు అనంతాత్మ నా ప్రస్థానం ముగి వచ్చిందని నా దారి మూసుకుపోతోంది నా శక్తులు ఉడిగిపోయాయి నిశ్శబ్ద ఏకాంతంలో తలదాచుకునే సమయం వచ్చింది కాని నీ దృష్టిలో నాకు అంతం లేదని తెలిసింది పాత మాటలు నా నాలుకపై పలకకపోయినా నా హృదయ వీణపై నవరాగాలు పలుకుతున్నాయి పాతదారుడు మూసుకున్నా అద్భుత నవలోకం ఆవిష్కరించబడింది నువ్వు కావాలి నా హృదయం పదే పదే ఇలా ఆక్రోశించని నన్ను రేయింబవళ్ళు విచరితుణ్ణి చేసే కోరికలన్నీ అసత్యాలు మాయారూపాలు చీకటిలో రాత్రి వెలుగు కోసం తపిస్తూ ఎలా దాగుందో నా తీవ్ర అచేతనావస్థ కూడా నాకు నువ్వు కావాలి నువ్వే కావాలి అని ఘోషిస్తోంది పెను తుఫాను ప్రశాంతతను భగ్నం చేసి కూడా శాంతితోనే అంతమైనట్లు నీ ప్రేమన కాదన్న నాలోని పిరుగుబాటుతనం కూడా నాకు నువ్వు కావాలి నువ్వే కావాలి అనే కన్నీటితో వేడుకుంటోంది తమస్సు నుండి వెలుగులోకి నా గుండె బండబారినప్పుడు నీ దయామృతారలను కురిపించు జీవితం కళావిహీనమైనప్పుడు నీ కలకల స్వనంతో నన్ను కరుణించు లౌకిక రణగుణధ్వనులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు నిశ్శబ్ద చక్రవర్తి నీ పరమశాంతిని ప్రసాదించి విశ్రాంతి నివ్వు నా పేద హృదయం ముడుచుకొని ఓ మూల కూలబడితే నా హృదయ కవాటం ఛేదించి ఓ లోకనాయక నీ రాజైశ్వర్యాలతో నన్ను ఆదరించు కోరికలు నన్ను భ్రమలో ముంచి గుడ్డివాణిని చేసినప్పుడు ఓ పరంజ్యోతి నీ జ్ఞానకాంతులతో నా అజ్ఞానం తొలగించు నా దుఃఖానికి ఉపశమనమివు దైవమా ఎండిన నా హృదయంపై నీ ప్రేమవర్షం కురవక ఎన్ని దినాలైంది చిన్న మబ్బు తొనకైనా కానరాక దూరంగానైనా అస్పష్టంగానైనా చిరుచల్లు కురవక మైదానమంతా నిస్సారంగా నీరసిస్తోంది నీవు సంకల్పించి ఆకాశమంతా అటునుంచి ఇటువరకు ఎడాపెడా ఉరుములతో మెరుపులతో కూడిన మరణసదృశ్యమైన భయంకరమైన తుఫానును పంపే కాని నిశ్శబ్దము కోరమైన క్రూరమైన నిరాశాగ్ని గుండెన దహిస్తున్నది దయతో దానిని తొలగించు ప్రభు కాని తండ్రి కోపగించిన వేళ కంట తడిపెట్టే తల్లిచూపువలే కరుణమేఘాన్ని పైనుంచి క్రిందికి నిరీక్షణ ప్రియతమా వాళ్ళందరి వెనుక ఎక్కడ దాగున్నావోయి వాళ్లు నిన్ను పట్టించుకోకుండా నెట్టివేసి ఆ దుమ్ముబాటలో దాటిపోతున్నారే దారిన పోయేవారు నా పూలు ఒకటొకటే తీసుకుపోతూ నా పూల సజ్జను ఖాళీ నా నివేదనలు నీకు అర్పించటానికి నేను గంటల తరబడి నీ కోసం వేసారుతున్నా ఉదయం మధ్యాహ్నం గడిచిపోయాయి సాయంకాలపు నీడలో నా కళ్ళు మగతగా సోలిపోతున్నాయి ఇళ్లకు వెళ్లేవాళ్లు నా వంక చూసి నవ్వుతుంటే నేను సిగ్గుతో కొంచుకుపోయి బిచ్చగద్దెలా ముసుగు కప్పుకొని కూర్చుండిపోయాను వాళ్ళు ఎందుకు కూర్చున్నావు ఏమి కావాలి అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేక నా కనురెప్పలు వాలిపోయాయి అయ్యో నేను వారికి ఏమని చెప్పను నేను నీ వేచి ఉన్నానని నువ్వు వస్తావని వాగ్దానం చేశావని నేను నా పేదరికం నీకు కానుకగా ఇవ్వాలనుకున్నానని సిగ్గువిడిసి ఎలా చెప్పను ఆహా నా అభిమానాన్ని నాలోనే దాచుకుంటాను నేను పచ్చిక బయలుమీద కూర్చొని ఆకాశంలోకి చూస్తూ అద్భుత సౌందర్యంతో అకస్మాత్తుగా నీవు వస్తున్నావని కలగంటున్నాను జగద్ధగాయమానమైన దివ్యకాంతుల వెదచల్లుతూ స్వర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా దివ్యరథంలో ఆకసాన ఎగురుతూ నీవు దిగివచ్చినావు సిగ్గుతో వడగాలికి వడలిపోయే లతల చిరుగుల దుస్తులతో ఉన్న బిచ్చగత్తెకు నీ సరసన చోటిచ్చావు అది చూసి వాళ్ళు ఆశ్చర్యంతో అవాక్కయ్యారు కానీ ఇది కల నీవు రాలేదు కాలం నెమ్మదిగా మెల్లమెల్లగా గడిచిపోతోంది నీ రథచక్రాల సవడి వినరాదు ఎన్నో ఊరేగింపులు సాగిపోతాయి బాజాభజంత్రేలతో గొప్ప ఆర్భాటాలతో వాటన్నిటి ఛాయలలో నిలిచింది నీవే కదూ అయితే నీకోసం శోకతప్త హృదయంతో నిరాశగా ఎదురుచూస్తూ కన్నుల నీరిడి కలయచూస్తూ మిగిలిపోయిన అభాగ్యురాలను నేనే కదూ వియోగం ఉదయాన్నే మనం అంటే నువ్వు నేను ఎవరికీ తెలియకుండా ఎక్కడికో ఏ ఎలూ లేని సుదూర ప్రాంతానికి పడవలో ప్రయాణమైపోతామని గుసగుసలు వినిపించాయి తీరం లేని ఆ సాగరంలో స్వేచ్ఛగా ఎగసిపడే అలలవలే పదబంధాలు లేని నా పాటలను నువ్వు సడిలేని చిరునవ్వుతో వింటుంటే శ్రావ్యంగా వినిపిస్తా ప్రయాణానికి ఇక సమయం కాలేదా ఇంకా మిగిలిన పని ఉందా సాగరంపై సంధ్య మసక వెలుతురులో సాగర పక్షులు తమ నిలవలకు సెలవు తీసుకుంటున్నాయి బంధాలు ఎప్పుడు తెగిపోతాయో ఎవరికి తెలుసు రాత్రిలో విలీనమయ్యే సంఖ్యాకాంతి వలె పడవ ఎప్పుడు కనుమరుగవుతుందో ఎవరికి తెలుసు జీవన క్రీడలో సుఖదుఖాలు నీలీలలు ఆ రోజు నీ కొరకు నేను సిద్ధంగా లేను అయినా ప్రభూ నేనడగకుండానే నాకు తెలియకుండానే నీవు అశేషజనంలో ఎవరో ఒకరిగా నా హృదయ మందిరంలోకి దయచేసినప్పుడు నా జీవన వాహినిలో గడిచిన అనేక ఘటనల సంకాతంపై నీ శాశ్వత ముద్ర వేశావు ఈనాడు యాదృచ్ఛికంగా నీ ముద్రపడిన నీ తోటి నా అనుభవాలను అవలోకిస్తే అవి సుఖదుఖాల మిశ్రిత పిల్లచేష్టలుగా తోచి దుమ్ము ధూళిలో చల్లా చెదరై ఉన్నాయనిపిస్తుంది అలా మట్టిలో పడి ఆడుతున్న చిన్నపిల్లాడిలా ఎంచి ఓపించి నా నుంచి మర్రిపోలేదు నువ్వు నా జీవన క్రీడాస్తలిలో కదిలే నీ మెత్తటి అడుగుల సవ్వడి తారామండలంలో పలికే నీ అమరగానంలా నాకు వినిపిస్తోంది ఎదురుచూపులో ఆనందం వెలుగుని వెంటాడే నీడల్ని వేసవిననుసరించే వర్షాన్ని దారి ప్రక్కన నిలిచి పరవశిస్తాను అనంత గగనాంతరాలనుంచి వార్తాహరులు మంచి కబుర్లు చెప్పి నన్ను సంతోషపెట్టి వెళ్ళిపోతున్నారు నా గుండె నిండా సంతోషం మత్తగా కద్రే చిరుగాలిలా ఎంత ఆహ్లాదం రోజంతా నా ఇంటి ముంగిట కూర్చుని ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నా ఈలోగా నేను ఏకాంతంలో హాయిగా నవ్వుకుంటున్నా పాడుకుంటున్నా అంతలో మధురక్షణాలు త్వరలో వస్తాయన్న వాగ్దానం సుగంధ పరిమళంలా నన్ను పరవశింపచేసింది నీ రాక ఏరువాక వినలేదా ఆ మెత్తని మెల్లని అడుగుల సవ్వడి అతనొస్తున్నాడొస్తున్నాడు ఎళ్లవేళలా వస్తూనే ఉన్నాడు ప్రతి క్షణం ప్రతియుగం ప్రతి రాత్రి ప్రతి పగలు అతనొస్తున్నాడొస్తున్నాడొస్తూనే ఉన్నాడు మధురానుభూతులెన్నో పాడానెన్నో పాటలు కానీ స్వరాలు అన్నీ పలికేదొకటే అతనొస్తున్నాడొస్తున్నాడొస్తూనే ఉన్నాడని పరిమళభరిత వేసవి గాలులలో చిక్కని పచ్చని అడవి దారులలో అతనొస్తున్నాడొస్తున్నాడొస్తూనే ఉన్నాడు శ్రావణ వర్షపు రాత్రుల్లో ఉరుముల మెరుపుల మేఘరథంలో అతనొస్తున్నాడొస్తున్నాడొస్తూనే ఉన్నాడు అంతులైన హృదయఘాతానికి తన అందెల రవళలు సాంతవన మొసగగా సువర్ణశోభిత పాదస్పర్శతో నాడెందమానందమానందమానందమాయగా తెలియనే లేదు ఎంతకాలం నుండి నన్ను గరిచేర తలచావు తాతలేరెవరూ నా నుంచి నిన్ను మరుగుపరచలేరెంతకాలమూ నిన్ను సూర్యచంద్రుడుగాని తారామణులుగాని వింటున్నా నీ అడుగుల సవ్వడి ప్రతి ఉదయం సాయంకాలం గుసగుసలాడుతూ నీ దూత తీయ తీయని కబురుతో నన్ను పిలిచే నా డెందం విని చిందులేశగా అపురూపంగా పరవశించిన హృదయనందనం వికసించనుగా అందంగా సమయమైంది పనులన్నిటికీ మనోజ్ఞమై మరపించనులే నీ ఉనికి సుగంధ పరిమళ గాలి గాలివీచగా నీ రాకే నాకొక శుభ సంకేతంగా ఆత్మానందం అతని రాక కోసం నిరాశతో ఎదురుచూసి ఎదురుచూసి రేయంతా గడిచిపోయింది కాని అతడు జలతెలవారుతూనే అకస్మాత్తుగా నేని అలసి నిద్రలోకి జారుకోగానే వస్తాడేమోనని నా భయం మిత్రులారా దయచేసి అతనికి దారి ఇవ్వండి అతనిని అడ్డుకోకండి నన్ను అతని అడుగుల సవడి లేపకపోతే మీరు మాత్రం లేపవద్దని నా విన్నపం పక్షుల కిలకిలారావాలుగాని ఉదయకాంతల సంరంభంలో వీచే గాలి సవడులు గానీ నన్ను మేలుకొలపరాదని నా కోరిక నా ప్రభువు నా వాకిట్లోకి అకస్మాత్తుగా వచ్చినా కూడా నాకు నిద్రాభంగం కాకూడదు ఆహా నా నిద్ర నా అమూల్యమైన నిద్ర అతని స్పర్శతోనే కరిగిపోవాలి ఆహా నా మూసిన కనురెప్పలు గాఢ నిద్రలో వచ్చే అందమైన కలలాగే అతడు నా చెంత నిలిచినప్పుడే అతని చిరునవ్వుల వెలుగులకే తెరుచుకోవాలి కాంతులలో తొలి దివ్యకాంతి రూపాలలో జగన్మోహన రూపం అతడు నాకు సాక్షాత్కరించుకాక అతడు కడగంటి చూపులో నేను ఆత్మోద్ధరణతో పరమానందం పొందుకాక స్వస్వరూపజ్ఞానంతో నేను ఆ పరమాత్మను వెంటనే చేరుగాక నీచెంతనే పరమశాంతి భానోదయ మౌన సముద్రంలో పక్షిపాటల చిట్టి అలలు చిందులేశాయి దారి పక్కన పూల రేపులు పక్కపరచి పరవశించాయి నల్ల మేకపు తెల్లమెరుపులు స్వర్గసంపద చెల్లాచెదురుగా పరుచుకోగా వీటి గోడు మాకు పట్టక తొందరగా మేం ముందుకెళ్ళాము ఆనందగీతాలు పాడలేదు పల్లెలలో మారుబేరాలు చేయలేదు మాటలేమీ పలుకలేదు నవ్వులూ చిందించలేదు మాలో మాకు గుసగుసలూ లేవు కాలమే పరుగెత్తగా మా నడక వేగము పెంచేసినాము సూర్యుడు నడినెత్తికెక్కే పక్షులు నీడల్లో చేరే కుహు రవరాగాలతో మధ్యాహ్న వేళపు ఎండగాలికి వెండుటాకులు నాట్యహేలతో గిర్రుగిరున ఎగురుతున్నాయి గొల్లపిల్లడు మర్రీడన మత్తులో గమ్మత్తు కలలేకనగా నేను సైతం కాళ్లు చూపి మేను వాల్చితి నీటి ప్రక్కన గడ్డిపైన అలసిపోయి సొలసిపోయి నాతోటి పాంధులు నిరసనగా నవ్విరి నన్ను చూసి సన్నజేసి గర్వముగా తలలెత్తిరి పరుగుపరుగున ముందుకురికిరి విరమించలేదు వెనుదిరుగలేదు దూరమును కనిపించరైరి నీలితెరపు తెరలలో దాటిపోయిరి పచ్చపచ్చని మైదానములను కొండలు కోనలలోనూ దూరదూర దేశాల వైపు ఈ దీర్ఘయాత్రకు ప్రస్థాన గతికి మార్గము నీవే మార్గదర్శి నీవే ప్రభు జగతాడులు ఎద్దేవాలు చేశారు నన్ను ఎంతగానో నన్ను లేపాలని ఏమైనా గాని నేను ఉలకలేదు మరి పలుకలేదు మసగబారిన వెలుగునీడన అవమానమైన ఆనందమాయగా నా హృదయమెంతో పులకరించగా పచ్చని సూర్యుడు కాంతి ప్రశాంతితో మరచాను నేను ఎందుకో ఈ ప్రయాణం మదనలేని మనసు పొందిన పరమశాంతి అరమరికలెరుగని నీరి నీడల పాటకి గాఢ నిద్ర వదిలినప్పుడే తెలిసింది నాకు నా నిద్ర మెలకువతిచ్చే నెవరోయని నీ సుందర అధరారవింద దరహాసమని సాక్షాత్కరించావు నా చెంతకొచ్చి ఎను నిద్రలేపి నీ కాంతి చూపి ఆహా నిన్ను చేరటం ఎంత దూరమో ఎంత కష్టమో అని బెదురుతూ భయమెంతో చెందానోయీ భక్తిగీతం నీ రాజసింహాసనం దిగివచ్చి నా కుటీరం ముందు నిలచావు ఒక మూల కూర్చుని నేను పాడుకుంటున్నాను ఆ గానమాధుర్యం నీ చెవులకింపైంది నువ్వు దిగివచ్చి నా కుటీరం ముందు నిలిచావు నీ సభలో విద్వాంసులందరూ గంటల కొలది గానం చేస్తూ ఉంటారు ఈ అల్పజ్ఞుడి పాడిన సామాన్య ప్రార్థనా గీతం నీ ప్రేమను సోరగొనింది ఒక జాలి కొలిపే చిన్న గీతిక నీ అద్భుత సంగీత ప్రపంచంలో కలిసిపోయింది కానుకగా ఒక పువ్వుతోల నువ్వు దిగివచ్చి నా కుటీరం ముందు నిలిచావు సర్వసమర్పణ ఆ పల్లెవీధిలో ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకుంటున్నా ఇంతలో కనిపించింది అత్యంత సుందర స్వప్నంలాగా నీ బంగారు రథం ఎవరా ఈ రాజాధిరాజు అని ఆశ్చర్యపోయా నా దుర్దినాలకు అంతమొచ్చిందని ఆశల ఎగసిపడ్డై నీ భిక్ష కోసం వేచి ఉన్నా అడగకుండానే అనంత సంపదతో దుమ్ము నా పేదరికాన్ని పోగొడతావని నీ రథం నేను నిలచిన చోటనే ఆగింది నీ కటాక్ష వీక్షణం నాపై పడింది నువ్వు మందహాసంతో దిగివచ్చావు నా జీవన సౌభాగ్యం దొరికిందని సంబరపడ్డాను ఇంతలో నీ పుడిచేయి చాచి అడిగావు నాకివ్వటానికి నీ వద్ద ఏముందని ఆహా ఏమి పరిహాసం ఒక బిచ్చగత్తెను చేయి చాచి ఒక రాజు భిక్ష అడగటమా నేను గాఫరాపడి ఏమి చేయాలో తోచక నా సంచిలో చేయి పెట్టి చిన్న బియ్యపు కిందను నీకిచ్చాను కాని ఏమాశ్చర్యం సాయంత్రం ఇంటికి వెళ్ళి నా సంచి బోల్లించి చూస్తే ఆ రోజు దొరికిన భిక్షతో పాటు ఒక చిన్న బంగారు బియ్యపు గింజ కూడా కనిపించింది నేను బోరున ఏడ్చాను నా సర్వస్వాన్ని హృదయపూర్వకంగా నీకిచ్చి ఉండాల్సిందని దయగల ప్రభువే దిగివస్తే చీకటిపడి రాత్రి అయింది పగటి పనులన్నీ పూర్తి అయ్యాయి చివరి అతిథి కూడా వచ్చేశాడని తలచి ఊళ్ళో అందరూ తలుపులు వేసుకున్నారు ఎవరో కొంతమంది అంటున్నారు రాజుగారు రావలసి ఉందని మేమంతా నవ్వుతూ అన్నాం అలా జరగదని తలుపు వద్ద ఏదో శబ్దమైందనిపించింది గాలి సందడి తప్ప మరేం కాదన్నాం దీపాలు తీసేసి అందరం నిద్రోపక్రమించాం కొందరన్నారు వార్తాహరుడొచ్చి ఉండొచ్చని మేం మళ్లీ బదులిచ్చాం అదేం కాదు గాలి సవ్వడే అని అర్ధరాత్రి ఏదో శబ్దమైంది మగత నిద్రలో అనుకున్నాం ఎక్కడో పిడుగుపడి ఉండొచ్చని భూమి కంపించింది బోడలు పగుళ్ళిచ్చాయి నిద్రలో ఇదంతా మమ్మల్ని కంగారు పెట్టింది కొంతమంది అన్నారు రతచక్రాల శబ్దం అయి ఉంటుందని మత్తులో గొణిగాం కాదులే అది మేఘగర్జన అయి ఉంటుందని డప్పులు మ్రోగినప్పుడు రాత్రి ఇంకా చీకటైంది ఎవరిదో గొంతు వినిపించింది లేవండి ఆలస్యం చేయవద్దు మా గుండెల దుమ్ముకుంటూ భయంతో కంపించిపోయాం ఎవరో అరిచారు అరే రాజుగారి జండా మేం వెంటనే దిగ్గున లేచి అరిచాం ఇంకెంతమాత్రమూ జాగు చేయొద్దు మహారాజు వచ్చాడు కాని దీపాలెక్కడా కూలదండలేవి ఆయన కూర్చోవటానికి తగిన ఆసనమేది ఎంత సిగ్గుచేటూ అత్యంత సిగ్గుపడాల్సిన పరిస్థితి సభాస్తలు ఎక్కడా అలంకారాలేవి ఎవరో అన్నారు విచారించి ఉపయోగం లేదు రిక్తహస్తాలతోనే స్వాగతించండి ద్వారాలు తెరవండి శంఖారాభాలు పూరించండి ఈ చీకటిమయ వికారవంతమైన మన గృహానికి మహారాజు నిశిరాత్రినా దయచేశాడు ఆకాశంలో ఉరుములు పెడబెళార్భాటాలు చేస్తున్నాయి గాఢాంతకారం మెరపులతో వణికిస్తోంది చిరిగి సిద్ధమైన చాప ముక్కైనా తెచ్చి వసారాలో పరచండి మన మహారాజు ఈ భయంకర కాళరాత్రిలో తుపానులో కూడా దయతో విచ్చేశాడు జ్ఞానఖడ్గం నేను నిన్నడుగుదామనుకున్నా నీ కంఠసీమను అలంకరించిన గులాబీ మాలనివ్వమని కాని ధైర్యం చాలలేదు అలా వేకువదాక వేచి చూస్తే నువ్వు వెళ్ళిపోయావు అయినా నీ శయ్య సుపరిమళాలు వెదజల్లుతూనే ఉంది పెచ్చగత్తెల ఆ ఉషోదయాన వెతుక్కుంటే దొరికాయి ఒకటి రెండు పూల రేకులు ఆహా దొరికిందేమిటి నీ ప్రేమ గుర్తుగా నాకేం మిగిలింది అది పువ్వు కాదు సుగంధం కాదు పన్నీరు బుడ్డి కూడా కాదే అది మండుతున్న మంటల పిడివి వలె భారంగా ఉన్న నీ శక్తివంతమైన ఖడ్గం కిటికీ గుండా ప్రభాత లేతకిరణాలు నీ పక్కపై పరుచుకుంటున్నాయి వేకో పిట్టలు ఉచ్చైశ్వరంతో కిలకిలారావాలు పలుకుతూ అడుగుతున్నాయి అమ్మాయి నువ్వేం పొందావు అది పువ్వు కాదే సుగంధాలు కావే పన్నీరు బుడ్డీ కూడా కాదే అది నీ భయంకరమైన ఖడ్గం నేను దిగాలు పడి కూర్చొని సంభ్రమంతో ఆశ్చర్యపోతున్నా ఇదేమి బహుమానం ఇచ్చావు ఎక్కడ దాచటానికి వీలులేదే ఇది పట్టుకోవటానికి అబలనైన నేను సిగ్గుపడుతున్నా నా భుజాన వేసుకున్నా ఇది నన్ను బాధ అయినా ఇది నీ అమూల్య కానుక కాబట్టి ఇది నన్నెంతో బాధిస్తున్నా నా గుండెల్లో దాచుకుంటే ఇక నాకు ఈ ప్రపంచంలో భయమే ఉండదు ఎందుకంటే నేను ఎదుర్కొనే ఘర్షణలన్నిటినీ నీవే జయిస్తావు కదా నాకు మృత్యువునే నేస్తంగా ఇచ్చావు నా జీవితాన్ని దానికి కిరీటం చేస్తాను ఇక ఈ లోకంలో నాకు భయమనేది లేదు ఇక నుంచి నేను ఈ తుచ్చమైన ఆడంబరాలన్నిటినీ వదిలేస్తా అంతర్యామి నేనిక దేనికి ఎదురు చూడనక్కరలేదు దిగులు చెందనక్కరలేదు సందేహాలు బిడియాలతో నటించనక్కరలేదు నీ దివ్య ఖడ్గానే నాకు ప్రసాదించావు ఆటబొమ్మల అలంకారాలు నాకవసరమే లేదు నీ ఖడ్గజ్యోతి నీ కరకంకణం అతి సుందరం నయనానందకరం తారామణిమయ బహువర్ణశోభితం మనోహరం సాయంసంధ్యా సమయంలో క్రోధారుణ కాంతిపుంజంపై దాడికి దుమికే గరుడిని విచ్చిన డెక్కల్లా వంపులు తిరిగిన మెరపువలే అతిలోకసు నీ ఖడ్గం జీవన సంధ్యా సమయంలో విముక్తి సంభ్రమా వేదనలా అంతిమఘడియల స్పందనలా ప్రకంపించను నీ ఖడ్గం లౌకిక విషయవాసనలను దహించు జ్ఞానజ్యోతి వలె ధగద్ధగాయమౌ నీ ఖడ్గం సుందరతరమౌ నీ కరకంకణం తారాతోరణ మణిపూరణం అందానికి అందం నీ ఖడ్గం పొందుటూ ఊహించుటకూ అందని చందం ఓ ఉరుముల రాజా మధురస్మృతి నిన్ను నేనేమీ అడగలేదు నా పేరు కూడా నీకు చెప్పలేదు నువ్వు నన్ను వీడి వెళ్లేటప్పుడు మౌనంగా నించున్నాను బావిలో ఏటవాలుగా చెట్టు నీడపడినా నేను ఏకాకిగా బావి ప్రక్కనే ఉండిపోయాను సాటి స్త్రీలు కుండల నీరు నింపుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు ఉదయం దాటిపోతోంది ఎండెక్కుతోంది మాతో అని వాళ్ళు పిలిచారు కూడా కానీ నేను అస్పష్టమైన గతస్మతుల్లోకి జారిపోయి నెమ్మదిగా కదులుతున్నాను నువ్వు సమీపిస్తున్నా నీ అడుగుల చప్పుడు నేను వినలేదు నీ కళలో ఏదో విచారం గోచరించింది నువ్వు ఎంతో మంద్రస్వరంతో అన్నావు అయ్యో నేనొక బాటసారిని దాహం వేస్తోంది నేను పగటి కళ్ళ నుంచి మేల్కొని నా కుండలో నీటిని నీ దోసిట్లో పోశాను పైన ఆకులు గలగలమంటున్నాయి కోకిలమ్మ చీకటి చాటును పూసింది బబ్లా పోల పరిమళాలు దారి మలుపులో గుబాడిస్తున్నాయి నువ్వు నా పేరైనా అడగకపోవటంతో నేను అవమానంతో అవాక్కై నించున్నాను వాస్తవంగా అయితే నన్ను జ్ఞాపకం పెట్టుకోవటానికి నీకు నేనేం చేశానని కానీ నీ దాహం తీర్చటానికి నేను నీకు నీరిచ్చిన ఘటన నా గుండెలో గూడుకట్టుకొని గువ్వలా దాగి ముజురానుభూతిగా మిగిలిపోయింది వృద్ధెక్కిపోతోంది పక్షి అలసట రాగాలు తీస్తోంది పైన వేపాకులు గలగలమంటున్నాయి నేను కూర్చొని ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉన్నా నీలోని చైతన్యం బద్ధకిస్తోంది నీ హృదయం నీ కళ్ళు ఇంకా నిద్రమత్తులో జోగుతున్నాయి నీకింకా తెలియదా ఆ గులాబీ పువ్వు చూడు ముళ్ల మధ్య సగర్వంగా మేలుకో ఓహ్ నీలోని చైతన్యాన్ని మేలుకొని కాలం వృధా చేయకు రాళ్లు నిండిన బాట చివరన నిర్మల ప్రశాంత ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు నా ప్రియనేస్తం ఒంటరిగా అతన్ని మోసగించకు మేలుకో ఓ నీలోని చైతన్యాన్ని మేలుకోని మధ్యాహ్న మార్తాండుని ఎండవేడికి ఆకాశం ఊపిరాడక ఆయాసపడితేనేం వణికిపోతేనేం కాలే ఇసుక తన దాహపు దుప్పటిని అంతటా పరిస్తేనే నీ హృదయాంత్రాళంలో ఆనందం తొంగి చూడటం లేదా వీణ నీ ప్రతిపద్వనిలో శుతి చేసి మధుర నాదాన్ని నీకు వినిపించటం లేదా నీ ప్రేమ అలా నీ దివ్యానందం నాలో పరిపూర్ణం అలా దిగి వచ్చావు నీవే నా ఓ స్వర్గాధిపతి నేనే లేకపోతే ఎక్కడిది నీ ప్రేమ నీ సర్వ సంపదలలోనూ నన్ను భాగస్థున్ని చేశావు కదా నా హృదయం సంపూర్ణం నీ అనంత విలాస కేళితో నా జీవనమంతా నీ చైతన్యానందంతో నింపావు అంతేకాదు జగదీశ్వరుడవైన నీ మోహన రూపంతో దోచుకున్నావు నా మనసంతా ఈ విధంగా ఈ ప్రియురాలి ప్రేమలో లయమైంది నీ ప్రేమ ఇద్దరి సంయోగంలోనూ కనిపించేది నువ్వే కదా సర్వం జ్ఞానప్రకాశం కాంతి నా కాంతి విశ్వవ్యాప్తమైన దివ్య కాంతి కంటికింపైన కాంతి మదిని దోచన కాంతి ఆహా ప్రీతమా నా జీవనాడికి చైతన్యమీ కాంతి నా వలపు తంత్రుల్ని తట్టుతోంది ఈ కాంతి గాలి రివ్వు ఆకాశం విచ్చుకుంటోంది ఉడమితల్లి పరవశించి పులకరిస్తోంది సీతాకొక చిలికలు విప్పాయి రెక్కలి సాగర కాంతలకు జాజులు కనువిందు చేస్తున్నాయి ప్రియా ప్రతి మేఘంపై బంగారు తాపడం చేసింది కాంతి ముణల మెరుగును కాంతిమయం చేసింది కాంతి ఆకులన్నీ పకపకమంటున్నాయి ఆకాశకంగా తీరాల్ని దాటింది ఆనంద ప్రవాహం దూరదూర తీరాలకు పరుగులెత్తింది జగమంతా ఆనందం ఆనందపుటంబరాన్ని నా చివరి పాట అందుకోని ఈ భూమంతా ఎత్తుగా పెరిగి పరుచుకున్న గడ్డి మీద ఎగిరే ఆనందం ఈ విశాల విశ్వవేదికపై నర్తించే జనన మరణాలనే కవలలను సాకే ఆనందం కంపించే నవ్వుతూ కదిరించే తుఫానులో సైతం వీచే ఆనందం శోకమనే విచ్చుకున్న ఎర్ర తామరపై నిశ్చలంగా నిలచిన దుఃఖాశ్రువులలోని ఆనందం తనదైన ప్రతిదాన్ని కూడా మట్టిలోకి పారవేసిన ఒక్క మాట కూడా రాని మౌనానందం నీ ప్రేమ అవును నాకు తెలుసు ఇదంతా నీ ప్రేమ తప్ప మరేం కాదు ఓ ప్రేమైన నా హృదయమా ఆకులపై నర్తించే బంగారపు కాంతులు ఆకాశంలో బకంగా కదిలే మేఘాలు నా నుదుట చల్లగా తాకే మందమారుతం నా కళ్ళను తాకిన ఉషహ్ నా హృదయానికి నీవిచ్చే సందేశం ఇదే కదా వంగింది పైనుంచి నీ నగుమోము చూసింది నీ చూపు నా కనులలోకి అందుకో నీవు నా హృదయాభివందనం నిర్మోహత్వం నిశ్చలతత్వం అనంతలోకాల సాగర తీరంలో కలుస్తారు పిల్లలు పైన అనంతాకాశం చలనరహితంగా ఉంది సాగర జలాలు అవిశ్రాంతంగా ఘోషిస్తూనే ఉన్నాయి అంతులేని ఈ సాగర తీరాన పిల్లలు కేరింతలతో ఆడుకుంటున్నారు వాళ్లు ఇసుక గూళ్లు కట్టుకుంటారు ఖాళీగవ్వలతో ఆడుకుంటారు ఎగురొచ్చిన ఆకులతో పడవలు చేస్తారు నవ్వులతో వాటిని నీటిలో వదులుతారు పిల్లలు ప్రపంచ సాగర తీరాన ఆడుకుంటారు వాళ్లకు ఈత రాదు వలలు విసరటం తెలియదు ముత్యాలు వేటాడే మత్స్యకారులు ముత్యాల కోసం నీటిలో మునిగి ఈతారు వర్తకులు ఓడలలో ప్రయాణిస్తారు పిల్లలు గొలకరాళ్లు ఏరుకుంటూ మళ్లీ విసిరేస్తుంటారు వాళ్లు గుప్త కోసం వెతుకరు వాళ్లకు వలలు విసరటం రాదు సాగరం ఉవ్వెత్తున పంగిపర్లుతోంది పొల్లుతోంది సముద్రపు ఒడ్డు విలాసంగా నవ్వుతోంది నురుగులతో వెలుగుతోంది మరణ సదృశ్యమైన అలలు పిల్లలతో ఏవో అర్థం లేని జానపదాలు పాడుతున్నాయి ఊయల లోపుతూ జోలపాడే తల్లిలాగా సముద్రం పిల్లలతో ఆడుకుంటోంది ఆ సముద్రపు ఒడ్డు విలాసంగా నవ్వుతోంది నురగులతో వెలుగుతోంది అనంతలోకాల సాగర తీరాన పిల్లలు కలుస్తారు దారే లేని ఆకాశంలో పెను తుఫాను గాలి సుడులతో దారి తప్పిన నీటిలో ఓడలు రద్దలవుతున్నాయి మృత్యువు దూరాన ఉన్నాడు కాని పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు అనంతలోకాల సాగర తీరాన పిల్లలు గొప్పగా కలుస్తూనే ఉన్నారు పసితనం పవిత్రత పసిపాప కన్నులు దోబూచలాడే నిదుర ఎట నుంచి వచ్చునో ఎవరెదుగుదురు అవును చెప్పుకుంటారిలా మిణుగురు పురుగుల వెలుతురు నీడలలో అడవి తల్లి ఒడిలో ఒదిగిన పొదిగిన విరిసి విరియని అని మొగ్గలు రెండు నవ్వులు చెమ్మను మృదువుగా స్వచ్ఛంగా నాజూకుగా ఈ నిద్ర వచ్చనేమో ఆ మొగ్గల నుంచి పాప కనులను ముద్దాటానికి పాప నిద్రలో చిందులేసే చిన్ని నవ్వు ఎచ్చట పుట్టెనో ఎవరెదురుగుదూదురు దీనికి ఇంకొక కథనం ఉంది నిండు నిండుపున్నమి చంద్రకిరణం శరత్కాలపు చివరి మేఘం తాకి సోకిన సమయమప్పుడు మంచు కురిసే వేళ కలిగినట్టి కలకు ఫలముగా మొదట పుట్టెను చిట్టినవ్వు పాప పెదవులు పులకించగా హాయిగా నిద్రించగా పసిపాప వడలు ఎంత మృదువు ఎంత సొగసు ఎంత స్వచ్ఛం ఇంతవరకు ఎచ్చటదాయను ఎవరైనా తిరుపగలరా అవును ఆ కన్నతల్లి తొలి యవనం వికసించగా ముగ్ధ ప్రేమతో పులకించగా మధురమైన సొగసైన స్వచ్ఛత పాపదో ఒదిగిందిగా తొలిసారిగా బంగారు తల్లి సృష్టి అందాలి నా బంగారు తల్లి నేను నీకు రంగు బొమ్మలు తెచ్చినప్పుడు మేఘాలపై నీటిపై రంగులెందుకు కలిసి ఉన్నవో నాకు తెలిసింది వేల వేల రంగులెందుకు పులుము నాకు తెలిసింది చిట్టి తల్లి నీకు రంగు బొమ్మలు తెచ్చినప్పుడు నాకు తెలిసింది నువ్వు ఆడటానికి నే పాడినప్పుడు నాకు నిజముగా తెలిసిలే ఆకుల గలగలల్లో సంగీతమెందుకు దాగి ఉందో నిశ్శబ్ద శబ్దపు బృందగానం ఉడమితల్లి గుండెనెందుకు తాకుతుందో నువ్వు ఆడటానికి పాడినప్పుడు నాకు తెలిసెనులే నీ చిట్టి చేతులు ఆశగా నన్ను తట్టినప్పుడు నేను నీకు మిఠాయి తెచ్చినప్పుడు పూల మధుగున మధువులెందుకు పండ్లలో మధురసాలెందుకు రహస్యంగా దాచబడినవో నాకు తెలిసింది నా బుజ్జితల్లి నిన్ను నవ్వించటానికి నే ముద్దాడినప్పుడు నిజముగా నాకర్థమైంది ఉషోదయాన కాంతిలో గగనసీమల అంచులో జాలువారే ఆనందహేలా తొలి వేసవి సందెవేళ ఒళ్ళు కొండగాలి ఎంత హాయి ఎంతెంతో హాయో నేను ముద్దాడినప్పుడు చెప్పిన విలే నీ బోసి నవ్వులు ఆత్మవత్ సర్వభూతాని కొత్త మిత్రులకి నన్ను పరిచయం చేశావు నాకు తెలియని చోట కూడా స్థానం కల్పించావు అపరిచితులను దూరస్తులను కూడా దగ్గర చేసి సోదరభావాన్ని కలిగించావు నాగలవాటైన ఇల్లు వదిలివేయటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది పాత ఇంట్లో ఉన్న బంధమే కొత్త ఇంట్లోనూ ఉంటుందని కొత్త చోట కూడా నీవు ఉంటావని మరచిపోతున్నాను ఈ లోకంలో గాని మరో లోకంలో గాని నువ్వే నన్ను జనన మరణాల ద్వారా ముందుకు నడిపిస్తావు నా అనంత జీవనయానంలో ఎల్లప్పుడూ నాకు తోడుగా నీడగా ఉన్నావు నా హృదయాన్ని సదా ఆనందంతో నింపి అపరిచితులను కూడా కలుపుతావు నిన్ను తెలుసుకున్న వారికి తెలియని వారంటూ ఉండరు కాబట్టి అందరి ద్వారాలు నా కోసం తెరిచే ఉంటాయి ఓహ్ అలా అందరిలో ఆనందం పంచుకొని నీ దివ్య స్వర్శానుభవాన్ని నాకు ఎప్పుడూ లభించేటట్లు వరమివు ప్రశ్న ఎత్తైన గడ్డి మధ్య ఏటవాలుగా ఉన్న నిర్జన నదీ తీరంలో నేనామెను అడిగాను అమ్మాయి నీ మేలిముసుగు అడ్డుపెట్టి ఆ దీపాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నావు నా ఇల్లు చీకటిగానూ నిరామయంగానూ ఉంది నీ దీపం కొద్దిసేపు నాకు అరువిస్తావా ఆమె తన నల్లని కాటుకళ్లని పైకెత్తి తన మేరి మెసుగులో నుండి నా ముఖం చూసి అన్నది ఈ పగటి వెలుగు పశ్చిమ సానుపుల్లో కలిసిపోగానే నీటి అలలపై వదలటానికి వచ్చాను ఎత్తైన గడ్డి మధ్య ఒంటరిగా ఆమె చేతిలో వెలుగుతున్న దీపపు కాంతి నిరర్ధకంగా అలల మీద తేలియాడటాన్ని చూశాను నడిరాత్రి ముసిరిన చీకట్ల నిశ్శబ్దంలో నేనామెను అడిగాను అమ్మాయి దీపాలన్నీ వెలిగాయి నువ్వు ఇప్పుడు నీ దీపంతో ఎక్కడికి వెళతావు నా ఇల్లు చీకటిగా ఉంది నీ దీపం నాకు కొంచెం ఇస్తావా ఆమె తన నల్లని కన్నులెత్తి సందేహంగా నా వంక చూసి ఒక్క ఆగి అన్నది నేను నా దీపాన్ని ఆకాశానికి సమర్పించటానికి నేను నిలబడి ఆ దీపాన్ని నిరర్థకంగా శూన్యంలో వెలగటాన్ని గమనించాను చంద్రుడు లేని చిమ్మ చీకటిలో నేనామెను అడిగాను అమ్మాయి నీ హృదయానికి దగ్గరగా ఆ దీపాన్ని ఉంచుకోవటంలో ఎందుకు నీకు ఆసక్తి నా ఇల్లు చీకటిగా ఉంది ఏకాకిగా ఉంది నీ దీపాన్ని నాకు కొంచెం అరువిస్తావా ఆమె ఒక నిమిషం ఆగి ఆలోచించి నా ముఖం వంక తేరిపార చూసి అన్నది నేను ఈ దీపోత్సవంలో నా దీపాన్ని కలపటానికే తెచ్చాను నేను నిలబడి ఆ దీపం నిష్ప్రయోజనంగా మిగిలిన దీపాల్లో కలిసి కనుమరువుగటం గమనించాను అంతరాత్మ పొంగి ప్రవహిస్తున్న నా జీవన పాత్ర నుండి ఏ దివ్య సుధారసం పానం చేస్తున్నావు ప్రభూ నా కవిరాజమా నా కనుల ద్వారా నీ అద్భుత మనోహర సుందర సృష్టిని వీక్షించటం నా చెవుల ద్వారా మౌనంగా నీవి అయిన సుస్వరాలను వినటం నీకు ఆనందమా నీ సుందర ప్రపంచం నా మనసులో మధుర పదాలను కూర్చుతుంది నీ ఆనందం వాటికి రాగాలూతోంది నీకు నువ్వే ప్రేమతో నాలో లీనమయ్యావు ఆహా నీ మధురానుభూతులను నా ద్వారా ఆస్వాదిస్తున్నావు ఆత్మసమర్పణ ఆమె నా ఉనికికే మూలకారణంగా ఉన్నది సంధ్యాకాంతిలో దాగి ఉన్నది ఉదయ కాంతులలోనూ ముసుగుతీయని ఆమెను నా ఆఖరి గీతంలో పొదిగి నీకు చివరి కానుకగా సమర్పించుకుంటాను ప్రభు మాటలు ఆమెను ఊరించాయిగాని గెలవలేకపోయాయి ఆతృతగా చాచి అనునయించే చేతులు ఆమెను అందుకోలేకపోయాయి నా గుండెగూట్లో దాచుకున్న ఆమె కోసం దేశదేశాలూ తిరిగాను ఆమె చుట్టూ నా జీవితం ఎదుగుతూ ఒరుగుతూ పెరుగుతూ తరిగిపోయింది నా భావనలను చేతలను స్వప్నాలను సుషుప్తిని శాసించింది ఆమే కాని తన ఒంటరిగా అన్నిటికీ అతీతంగానే ఉంది చాలామంది పురుషులు ఆమె గురించి నన్ను అడిగేవారు కానీ నిరాశతో తిరిగి వెళ్లేవారు ఆమెను ముఖాముఖి చూసిన వారెవరూ లేరు ఈ ప్రపంచంలో ఆమె ఒంటరిగా నీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తోంది రూపం బ్రహ్మానందం గగనం నువ్వే గూడు నువ్వే నువ్వు గొప్ప సౌందర్యమూర్తివి ఈ గూటిలోనే నీ ప్రేమ ఆత్మను రంగులు నాదాలు సుగంధాలతో కప్పివేస్తోంది కుడిచేత బంగారు పూలబుట్టతో మౌనంగా పొడమిని సింగారించవచ్చింది ఉదయం ఆలమందలు విడిచి వెళ్లగా బోసిపోయిన పచ్చికబీళ్లు దాడతెలియని దారులలో విశ్రాంతిలోనున్న పశ్చిమ సముద్రం నుండి బంగారు కుండలో చల్లని నీటితో వచ్చింది సాయంత్రం కాని అక్కడ ఆత్మప్రవేశానికి స్వాగతిస్తున్న గగనాంతరాళం మచ్చలేని ధవళకాంతితో వెలిగిపోతోంది అక్కడ పగలూ లేదు రేయి లేదు రంగు లేదు రూపం లేదు ఏమీ లేదు ఒక్క మాటైనా లేదు కేవలం జ్ఞానరూపం అలౌకిక బ్రహ్మానందం నీ ధవళ కాంతి తొలి కిరణం చేతులు చాచి భూమికి వస్తోంది నా వాకిట రోజంతా నిరీక్షిస్తూ నిలుచుంది కన్నీటి మేఘాల నిటూర్పులతో నిరాశా గీతాలతో అలమటిస్తున్న నన్ను నీ పాదాల చెంతకు చేర్చాలని ఆ మంచుమబ్బుని నీ కాంతిమయ హృదయానికి హత్తుకుంటావు అత్యంత అనురాగంతో నీ వలన అది అనేక రూపాలు పొందింది నిరంతరాయంగా రంగులెన్నో మార్చుకుంటుంది ఆ కిరణం ఎంత తేలిక ఎంత చరితమో ఎంత మార్ధవం కన్నీటి మయం ఓ శాంతమూర్తి అందుకేనేమో నువ్వెక్కువ ఇష్టపడతావు అందుకేనేమో అది అద్భుత ధవళకాంతిని తన కరుణాస్పద ఛాయలతో కప్పివేస్తోంది చేతన రేయింబవళు నడిపించేది నవజీవన చైతన్య రథం లయబద్ధంగా నర్తిస్తోంది నిరంతరంగా జగత్తునంత అదే చేతనా కదిలిస్తోంది లెక్కలేని గడ్డి పరకలను ఆకుల గలగల సందడిలో పువ్వుల వాసన విలాసాలలో సాగర కెరటాల ఆటుపోట్లలో జనన మరణాలూయలలో అదే చేతన భావిస్తోంది అనాదిగా ఈ దేహమంతా పునీతమౌను విశ్వచేతనా దివ్య స్ఫూర్తితో తరతరాలుగా వెలిగిస్తోంది జీవచైతన్యమే తేజోమయముగా ఏది శాశ్వతం ఈ లయబద్ధ ఆనంద సందోహంలో సుఖించటం నీకు అసాధ్యమా ఈ భయంకర ఆనందపు సుడిగుండంలో మునిగి మురిసిపోలేవా అన్నీ ఉరకలెత్తుతున్నాయి పరుగులెత్తుతున్నాయి ఏవీ ఆగవు విని తిరిగి చూడవు ఏ శక్తి వాటిని వీటిని ఆపచాలదు అవి నిరంతరాయంగా పరుగుడుతూనే ఉంటాయి పడురంగులు రాగాలు సురాగాలు సుగంధాలు అఖండ జలపాతాలు ఉరకలేస్తూ దూకుతూనే ఉన్నాయి ప్రతిక్షణం జనించి నశించే అమితానందం వలె చెదిరిపోయి అంతరిస్తూనే ఉంటుంది మాయానాటకం నన్నే నేను గొప్పచేసుకొని అంతా నేనేననుకుంటూ నీ తేజసమును పలు రంగుల నీడల అహంకారముతో కప్పేశా అదే అదేగా నీ మాయా నీలో నీవే తెరగట్టుకొని విడివిడిగానై నీలో నిన్నే భాసిస్తావు రూపాలెన్నో నామాలెన్నో ధరిస్తావు ఇలా వీడిన నీ ఆత్మ ధరించనుగా ఈ దేహం గానం అనేక రంగుల కన్నీళ్లు పలు చింతలు చిరు చిరునవ్వులు ఆశ నిరాశల సంయోగంతో ఈ జీవితమంతా ప్రతిధ్వనిస్తోంది నిరంతరంగా ఎరటాలేమో ఎగిరిగిరి పడుతుంటే కలలేమో కరిగి కరిగి ఇలాంటి విచిత్ర ఘటనలతో నే వేదిక నైతిని నీ ఓటమికి దివారాత్రములం మేలగు కుంచ జగత్తు తెరపై రచయించే చిత్రములెన్నో నే గమనించా సరల సరళరేఖలను తోసి రాజని వెలసిన అద్భుత చిత్రరాజములు మనసును దోచే వంపసొంపులతో దాని వెనుకనే దాగుంది రాజసముగని ఆసనం గగనమంతా ఆవరించెను మనమిద్దరమాడే జగన్నాటకం నీ నా అయ్యనుగదా ఈ సమస్త వాయుమండలము బహుతేజోవంతము అగోచరం నీ నా ఉనికి కనుగొనలేరు యుగాలి వెతికి పరంజ్యోతి తన అదృశ్య అద్భుత చైతన్య శక్తితో నన్ను జాగృతం చేసేది నా అంతరాంతరాలలో దాగి ఉన్నది ఆ అంతరాత్మయే తన వెలుగుని నా కళ్ళలో నింపేది సుఖదుఖాలనే ఆరోహణవరోహణలతో నా హృదయ తంత్రులను సంతోషంతో మీటేది ఆ పరమాత్మయే బంగారం వెండిలో నీలం పచ్చలలో తొరితంగా మార్పులు తెచ్చి తికమకబెట్టే మాయగాడు యవని పాదస్పర్శతో నన్ను నేను మైమర్చిపోతానో అతడే ఆ జగన్నాటక సూత్రధారి పరమేశ్వరుడు రోజులు వేగంగా వస్తున్నాయి పోతున్నాయి యుగాలు గడుస్తున్నాయి అనేక రూపాలతో నామాలతో మహదానందంలోనూ బహుదుఖంలోనూ నా హృదయాన్ని సాంతవనపరిచి తోడుగా నీడగా ఉండేది అతడే అతడే ఆ పరంజ్యోతి స్వేచ్ఛానందం ముక్తి సన్యసించటంలో దొరుకుతుందనుకోను అసంఖ్యాక స్వచ్ఛమైన ఆనందానుబంధాలలోనే నేను స్వేచ్ఛానుభూతిని పొందుతాను ఈ జీవనం రణమయ నావ నిండుగా వివిధ వర్ణాల పరిమళ మధుపానీయాన్ని ఎప్పుడూ నా కోసం నింపుతావు నా ప్రపంచం నీ దీప్తితో అనంతకోటి దీపాలు వెలిగించుకొని నీ దేవాలయ ప్రాంగణాన్ని అలంకరిస్తుంది నా ఇంద్రియ ద్వారాలను నేనెప్పుడూ మూసి ఉంచను ఈ జగద్విలాసాలను సదా చూడటం వినటం స్మరించటంలో నేను పొందే ఆనందంలో ఉన్నది నీ ఆనందమే కదా అవును అనిరు ఆనందజ్యోతిలో అన్ని భ్రమలు భస్మమైపోతాయి నా వాంచలన్నీ ప్రేమఫలాలుగా నిరాశలో కిరణం పగలు గడిచిపోయింది నీలి నీడలు నేలనంతా పరుచుకుని నీరసించాయి వాగుకెళ్లి కుండ నిండా నీళ్లు తెచ్చే సమయమాయే ఏటి నీటి విషాద గీతం గుల్లుమన్నాది సంధ్య గుబులు గుబులుగా గమ్మునున్నాది మలిసందెలో అది నన్ను పిలిచింది ఆ దారి అంతా ఏకాంతమాయే ఎవరెవరూ కానరారే గాలి జల్లున రివుమన్నాది ఏటి కెరటాల్ ఉరకలెత్తాయి తిరిగి నేను ఇంటివైపుగా వచ్చును మరి రాకపోను మరి ఎవరినైనా ఇక కలవగలను ఇక సెలవు అవును కాని ఏరు దాటే సమయాన నాకు చిన్న పడవలో కానరాని పురుషుడొక్కని వేణుగానం వినిపించసాగి పరమార్థం నీ వరములలో మా కోరికలన్నీ తీరుతాయి మేము మర్చులమైన అయినా చివరికి మేమంతా చేరేది అవినాశివైన నిన్నే నదీ జలం ప్రతిరోజు పొలాలను తడుపుతుంది గృహాలను కలుస్తుంది కాని ఆ నిరంతర ప్రవాహం చివరికి చేసేది నీ పాదాభిషేకమే పూలపరిమళంతో గాలి తీయనవుతుంది కాని నువ్వు ఎప్పుడూ చేసేది నీ పాదసేవనమే అందుకే నీ పూజలతో జగతికేనాడూ ఏలోటూ రాదు కవివ్రాసే కవిత్వంలో జనం వారికిష్టమైన మెచ్చుతారు అయినా అన్యర్థాలకు నీవే కదా పరమార్థం ఆఖరి కోరిక నా జీవితేశ్వర ప్రతిరోజూ నీ ఎదుట నిలుస్తాను సర్వలోకనాయక ముకుళిత హస్తాలతో నీ ముందు నేను నిలుస్తాను నీ అనంతాకాశం క్రింద ఏకాంతంలో మౌనంగా వినమ్రంగా నీ ఎదుట నేను నిలుస్తాను కష్టభూయిష్టమైన ఈ ప్రపంచంలో నిరంతర సమస్యలు సంఘర్షణల రణగొనల మధ్య పరుగులు వరకలెత్తే గుంపుల మధ్య నీ ఎదుటనే నిలుస్తాను రాజాధిరాజా ఈ లోకంలో నా పాత్ర ముగియగానే ఏకాకినై మౌనంగా నీ ఎదుటనే నిలుస్తాను నీవే నా సర్వస్వం నువ్వు నా దైవానివని నాకు తెలుసు అందుకే నీకు నేను ఎడంగా ఉన్నాను కాని నువ్వు నాకే స్వంతమని తెలియదు అందుకే నీకు దగ్గరగా రాలేదు నువ్వు నా తండ్రివని తెలుసు అందుకే నీకు పాదాభివందనం చేస్తాను కానీ నా చెరికాని వలే నీతో కరచాలనం గదా నువ్వు నన్ను నీవానిగా తలచి దిగివచ్చిన చోట నేను నిలబడను నిన్ను నా హృదయానికి హత్తుకోనూ లేను నా సహచరునిగా చనువు తీసుకోనూ లేను నా సోదరులలో నువ్వు పెద్దన్నవి కానీ నా అన్నలను నేను లెక్క వారితో నా సంపాదన పంచుకోను కానీ నీతోనే పంచుకుంటాను సుఖదుఖాలలో నేను ఈ మానవుల దగ్గర చేరను నీ సన్నిధే నాకు పెన్నిధి ఈ జీవితాన్ని చేయించటానికి సందేహిస్తాను అందుకేనేమో ఈ జీవన మహోదతిలో మునగలేను సృష్టిలో వెలితిలేని పరిపూర్ణత క్రొత్తగా సృష్టి ఏర్పడినప్పుడు నక్షత్ర ఉజ్వల కాంతితో వెలిగిపోయింది దేవతలంతా గగనతలంలో సమావేశమై ఇలా గానం చేశారు ఈ సృష్టి ఎంత పరిపూర్ణం ఎంత నిర్మలం ఎంత అద్భుతం ని ఒకరు పెద్దగా అరిచారు బహుశ ఎక్కడో ఈ క్రాంతి స్రవంతిలో ఆటంకం ఏర్పడినట్టుంది ఒక తార రాలిపోయిందేమో కేక వినినంతనే దేవతల వీణాతంత్రులలో ఒక బంగారు తీగ తెగిపోయింది వీణానాదం ఆగిపోయింది వారు బిత్తరపోయి అరిచారు అవును ఆ రాలిన తార సవోత్తమైనది ఆ తారా తోరణానికి శిరోమణి అదే ఆ రోజు నుండి ఆమె కోసం సోథా నిరంతరాయంగా సాగుతూనే ఉంది ఒకరి తర్వాత మరొకరు విచారిస్తూనే ఉన్నారు ఆమె వెలికితో ఈ లోకం ఒక ఆనందాన్ని పోగొట్టుకుంది గాఢ సుషుక్తిలో అఖండ నిశ్శబ్దంలో తారామణులు తమలో తాము ముసిముసి నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు వెతకటం అఖండమైన పరిపూర్ణత అంతటా శోభిస్తోంది కదా నీవు లేక నేను లేను నా జీవితంలో నిన్ను కలిసే ప్రాప్తం లేకపోతే నీ దర్శన భాగ్యానికి నేను నేర్చుకోలేదని నన్ను నిరంతరం బాధపడని ఒక్క నిమిషమైనా నిన్ను మరవనీయకు కలనైనా పగలైనా ఈ వేదనాభారాన్ని నన్ను భరించని క్రిక్కిరిసిన ఈ జగద్విపణిలో రోజులు గడిచే రోజురోజుకి లాభాలు పెరిగి నా స్థితి మెరుగుపడినా నేనే ప్రయోజనము పొందలేకపోయానని నన్నెప్పుడూ బాధపడని దీనిని నన్నెప్పుడూ మరువనీయకు కలనైనా పగలైనా ఈ వేదనాభారాన్ని మోయని అలసి సలసి దారి ప్రక్కన కూలబడి దుమ్ములో ధూడిలో నా పక్కపరుచుకున్నప్పుడు సుదీర్ఘ ప్రయాణం ఇంకా నా ముందుందని నన్ను బాధపడని ఒక్క నిమిషం కూడా నన్ను దీనిని మరువనీయకు కలనైనా పగలైనా ఈ వేదనాభారాన్ని నన్ను మోయని బాగా అలంకరించిన నా ఇంట్లో సంగీత కచేరీలు పకపకలు పరిహాసాలు వినిపించగా నా ఇంటికి నిన్ను ఆహ్వానించలేదేనని నన్ను ఏడవని ఒక్క నిమిషం కూడా దీనిని నన్ను మరువనీయకు కలనైనా పగలైనా ఈ వేదనాభారాన్ని నన్ను మోయని నాలో సంయోగం అనంత తేజోమూర్తి సూర్యభగవానుడా నేను నీ వినీలాకాశంలో గమ్యమెరుగకు తిరుగుతున్న శరత్కాలపు మబ్బు నీ కాంతి స్పర్శతో నన్ను నీలో విలీనం చేసుకోకపోవటంతో నా మనసు ఇంకా ఆవిరవలేదు అందుకే యుగాల పర్యంతం నేను నీ నుంచి వేరుగానే ఉన్న నన్నిలా దూరంగా ఉంచటమే నీ సంకల్పం నీ లీల అయితే నా ఈ అశాశ్వత శూన్యాన్ని నీవు గ్రహించి రంగులద్దీ పసిడి మెరుగులు దిద్ది సుడిగాలిలోనే తిరుగని ఇంతేకాదు నీవు ఈ రాత్రే ఈ ఆటను ముగించాలనుకుంటే నేనా చీకటిలో కరిగిపోయి కనుమరుగవుతాను లేదా నీ ధవళోదయ దరహాసంలోనైనా శీతల పారదర్శక సంధ్యాకాంతిలోనైనా కలిసిపోతాను సర్వం నీ సంకల్పం పనీ పాటాలేని రోజులలో నేను కోల్పోయిన కాలానికై విచారించాను కాని ప్రభు నేనేమీ నష్టపోలేదులే ప్రతి క్షణం నన్ను నువేగదా నడిపించేది నీ హృదయోద్యాన వనంలో అనేక విత్తనాలు నాటి అవి మొలకలై మొగ్గలై పువ్వులై మధుర ఫలాలుగా పరిణమించే మధుర ఫలాలుగా పరిణమించేటట్లు పెంచి పోషిస్తున్నావు నా రోజువారీ పని అంతా పూర్తి అయిందని తలచి అలసి సొలసి నిద్రించాను పుషోదయాన మేలుకొని చూస్తే ఆశ్చర్యం నా వనమంతా పువ్వులతో నిండి ఉంది దైవారాధనకే సమయం ప్రభు నీ సృష్టిలో కాలం అనంతం అమూల్యం నీ కాలాన్ని గణించటం ఎవరితరం రాత్రింబవులు గడిచిపోతున్నాయి పువ్వులులాగా యుగాలు పుట్టి రాలిపోతున్నాయి అడవి పువ్వుని కూడా యుగాల పర్యంతం పరిపూరణం చేస్తూనే ఉన్నావు మాకు విశ్రాంతికి సమయం లేదు సమయం లేదు కాబట్టి మా ఆశలు నెరవేర్చుకోవటానికి తొందరపడాలి ఆలస్యమైతే పేదవాళ్లం నష్టపోతాం తమ పనుల కోసం వచ్చే ప్రతివాని కోసం నా సమయం ఖర్చు చేసేసరికి కాలమంతా గడిచిపోయింది ఇలా చివరికి నిన్ను అర్చించటానికి నాకు సమయమే మిగిలలేదు తీరా నా జీవన సంధ్యా సమయంలో కూడా నిన్ను చేరటానికి వస్తే నీ ద్వారాలు మూసుకుంటాయేమో అని భయపడ్డాను కాని నా అదృష్టం నాకింకొంత సమయం ఉందని గ్రహించాను బాష్పాంజలి తల్లి నా దుఃఖాశ్రవుల ముచ్చారదండతో నీ కంఠసీమను అలంకరిస్తాను తారలు వారి మెరుపు గజ్జలతో అలంకరించారు నీ చరణాలను కానీ నేను కూర్చిన హారం అలంకరిస్తుంది నీ గళసీమనే నీ నుంచి కీర్తి సంపదలు వస్తాయి అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా అది నీ దయ కాని ఈ వేదనాహారమంతా పూర్తిగా నా స్వంతం కానుకగా అది నీకిచ్చినప్పుడు నీ కరుణావీక్షణంతో నన్ను అనుగ్రహిస్తావుగా జీవన విరహవేదన విరహవేదనే విశ్వవ్యాప్తమై అనంత గగనా అసంఖ్యాక రూపారణ సంతరించుకుంది ఈ వియోగ బాధే రేయంతా మౌనంగా తారల మధ్య చూస్తూ శ్రావణ వర్షపు చీకటిలో ఆకుల మధ్య గలగల సవ్వడి పూర్చే లలిత పద కవితలుగా భాషిస్తోంది సర్వం విరహవేదనయే మానవ జీవనయానంలో అనురాగాలు అభిమానాలు సుఖదుఖాలుగా పద నా కవి హృదయంలో లయించి ద్రవించి స్రవించి వెలిశాయి పాటలుగా శరణాగతి భగవానుని సన్నిధి నుండి జీవులు బయటికి వచ్చినప్పుడు వారి శక్తి నచ్చట వారి ఆయుధ సామాగ్రి ఎక్కడా వారు బేలగా జాలిగా కనపడతారు ప్రభు సన్నిధి నుండి బయటకు రాగానే దుఃఖాలనే శరపరంపర వారిపై అన్ని వైపుల నుండి కురుస్తుంది జీవులు తిరిగి పరమాత్మ సన్నిధికి చేరినప్పుడు వారి శక్తి ఏమవుతుంది వారు వారి ఆయుధాలను వదిలేశారు శరణాగతితో పరమశాంతి స్థైర్యం వారి ముఖాలలో తాండవించింది వారు అలా భగవత్ సన్నిధికి చేరిన నాడు వారి కర్మఫలం నశించింది పరమశాంతి లభించింది నా చివరి కానుక నీ దాసుడైన మృత్యువు నా వాకిట ఉన్నాడు అజ్ఞాతమైన మహాసముద్రం దాటి అతడు నీ పిలుపును నా ఇంటికి తెచ్చాడు రాత్రి చీకటిగా ఉంది నా గుండె బరువుక్కింది భయంతో అయినప్పటికీ దీపం తీసుకువెళ్ళి తలుపు తెరచి అతనికి శిరస్సు స్వాగతించాను నా ఇంట వాకిటనున్నవాడు నీ దూతగదా ముకుడిత హస్తాలతో అతనిని పూజిస్తాను నా హృదయ సంపదనంతా అతని పాదాల వద్ద ఉంచి కన్నీటితో సమర్పిస్తాను నల్లని నేడల ఉషోదయాన్ని నాకు వదలి అతడు తన బాధ్యత నెరవేర్చి తిరిగి వెళ్ళాడు నిర్మానుష్యమైన నా ఇంట్లో నీకు నా ఆఖరి కానుకగా నా విగతాత్మ మిగిలింది పరమానందం తీరని ఆశతో నా గది అంతా ఆమె కోసం వెతికాను నాకామె కానరాలేదు నా ఇల్లు చాలా చిన్నది కాని ఒకసారి నా ఇంట్లో ఏది పోగొట్టుకున్నా కనుమరుగైనా తిరిగి దొరకటం కష్టం కాని నీ ప్రాసాదం పుష్పకం సువిశాలం ప్రభు ఆమె కోసం నీ వాకిట నించున్నాను నేను నీ బంగారు సంధ్యారుణాకాశపు ఛత్రం కింద నిలబడి నీ సుందర వదనారవిందం వైపు ఆతృతతో కనులెత్తి చూశాను నేను నీ పరమపద సన్నిధికి చేరాను ఇక్కడ ఏదీ తప్పించుకోలేదు ఆశగాని ఆనందంగాని ఆవేదన గాని వీటితో నిండిన ఎవరి ముఖము గాని ఆహా నిస్తేజమైన నా జీవితాన్ని ఆ మహా ఆనందాబ్దిలో ముంచివేయి లోతైన అగాధంలోకి త్రోసివేసి నన్నుద్ధరించు విశ్వవ్యాప్తమైన ఆ ఆనందపు మధురానుభూతిని నన్నొక్కసారి అనుభవించని శిథిలాలయ శిథిలాలయ దైవమా తెగిన వీణాతంత్రుడు ఇకపై నీ కీర్తనలు పలుకలేవు సమయపు అర్చనా వేళన తెలిపే గుడి గంటలు ఇక మరోగలేవు నీ సేవకు గాలి గూడా నిశ్చలమై నిశ్శబ్దమైపోతోంది నిర్జనమైన నీ సన్నిధిలో నిలకడలేని వసంత రాగాలు నీ పూజకు ఇక పూలందవని కబురు మోసుకొస్తున్నాయి ఎంతో కాలం నుండి నీ అనుగ్రహం కోసం తిరుగుతున్నా నీ పాత ముసలి పూజారికి నీ దయ దొరకటం లేదే సాయంకాలమైంది నీడల మసగ వెలుతురులో కలిసినప్పుడతడు అలసిపోయి కీరని ఆశతో నీ శిథిరాలయానికి మళ్లీ మళ్లీ వస్తున్నాడు శిథిరాలయ దయోమా మౌనంగా అనేక పర్వదినాలు నీకోసం వచ్చిపోతూనే ఉన్నాయి పూజలు జరగవలసిన అనేక రాత్రులు దీపారాధన లేకనే గడిచిపోతున్నాయి నైపుణ్యం గల మహాశిల్పులు అనేకంగా నీ ప్రతిమలు చెక్కారు వాటికీ కాలం చెల్లినప్పుడు పవిత్రమైన కారగర్భంలో కలిసిపోతాయి సిద్ధిమందిరంలో ఉన్న దేవతామూర్తి మాత్రం పూజలు లేక అంతులేని నిరాదరణతో మిగిలిపోయింది తాత్విక భావ ఇది నా యజమాని సందేశం ఎవ్వరూ శబ్దాలు కేకలు వేయరాదు ఇక నావన్నీ గుసగుసలే నా హృదయ స్పందనలు మౌనరాగాలే రాజుగారి వర్తక కేంద్రానికి అందరూ పరుగులు తీస్తున్నారు అక్కడ అందరూ వ్యాపారస్తులే కాని ఎంతో పని ఒత్తిడిలో ఉన్నా నేను అకస్మాత్తుగా మెట్ట మధ్యాహ్నం అర్థాంతరంగా వెళ్ళిపోయాను పూలు వికసించే సమయం కాకపోయినా నా మనోజ్యానవనంలో పూలు పూస్తున్నాయి మిట్ట మధ్యాహ్న మత్తుపాటలు పాడుతున్నాయి మంచి చెడుల సంఘర్షణలో ఎంతో కాలం గడిపాను కానీ నా తొలినాటి చెలికాడు ఇప్పుడు తన గుండెలకు ప్రేమతో హత్తుకోవటం నాకెంతో ఆనందం కలిగిస్తోంది కానీ అకస్మాత్తుగా మధ్యలోనే నిష్ప్రయోజనమైన వాటి కోసం ఈ పిలుపేమిటి మృత్యు కానుక మృత్యుదేవత నీ వాకిడి తలుపు తట్టినప్పుడు అతనికి నీవేమి నా జీవిత పూర్ణ కలశాన్ని కానుకగా సమర్పిస్తాను అతనిని ఎప్పుడూ రిక్తహస్తాలతో వెళ్లనివ్వను నా అంతిమ ఘడియల్లో మృత్యువు నా తలుపు తట్టినప్పుడు అన్ని వసంత దినములలోనూ వేసవిరాత్రుంది లభించే మధురమైన మధువునంతటినీ నా జీవిత పర్యంతము పొందిన సకల సంపదలను సమస్త జ్ఞానాన్ని సవినయంగా సమర్పించుకుంటాను ప్రియమైన మృత్యు మరణమా నీవు నీ జీవితాశయ సిద్ధివి నా మృత్యుదేవత రా వచ్చి నాతో గుసగుసలాడు రోజులు గడుస్తున్న కొద్దీ నీ రాక కోసం ఎదురుచూస్తున్నా నా జీవితంలో సమస్త సుఖాల్ని దుఃఖాల్నీ నీకోసమే భరిస్తూ వస్తున్నా ఇలా ఉన్ననేను నేను నాకున్నదంతా నా ఆశలు ఆశయాలు ప్రేమానురాగాలు అన్నీ కూడా అతిరహస్యంగా నీ కొరకే ఆశగా పరుగులెత్తాయి ఒక్క నీ కిగంటి చూపులో నా బ్రతుకంతా నీదైపోతుంది వరమాల వరుణి గళసీమను అలంకరించటానికి సిద్ధంగా ఉంది వివాహానంతరం వధువు తన పుట్టిల్లు వదలి ఒక్కతే తన ప్రభువుని ఏకాంత ప్రదేశంలో కలుసుకోవటానికి వెడుతుంది కదా విముక్తి ఘడియలు కనువిప్పు ఈ నేలను చూసే రోజులిక ముగియబోతున్నాయని ఈ జీవన్నాటకానికి చివరి తెర దించబడుతోందని ఈ జీవితం మౌనంగా సెలవు తీసుకోబడుతుందని నాకు తెలుసు అయినా రాత్రి తారలు తడుక్కుమంటూనే ఉన్నాయి ఎప్పటి ఉదయాలు తెల్లవారుతూనే ఉన్నాయి పడిలేచే సముద్ర తరంగాల వలె వచ్చిపోయే సుఖదుఖాలు గడియలు నిట్టూరుస్తూ గడిచిపోతూనే ఉన్నాయి నా చివరి క్షణాల గురించి చింతించినప్పుడు క్షణంలో అడుగుతెర తొలగి అనంత వైభవంతో నిండిన నీ వైకుంఠధామాన్ని మృత్యుదీప కాంతితో చూస్తాను అక్కడ అఘమాసనమూ లేదు అల్పజీవీ లేడు అన్నీ ఉచితాసనాలే అందరూ దివ్యమూర్తులే విషయానందం కోసం ఎంతో కాలం వృధా చేశాను ఏమి పొందాను గతంగత నేనింతకు ముందు అజ్ఞానంతో తిరస్కరించిన విస్మరించిన అమూల్యమైన జ్ఞానాన్ని నిజంగా ఇప్పుడైనా పొందే భాగ్యం అనుగ్రహించవు సెలవు నాకు సెలవు సోదరులారా నాకు వీడుకోలు మీకందరకు శిరస్సు నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను నా తలుపు తాళంచెవులు మీకిస్తున్నాను నా ఇంటి మీద హక్కులన్నీ వదులుకుంటున్నాను మీ నుంచి కొన్ని చల్లని మాటలు మాత్రం వినాలనుకుంటున్నాను చాలా కాలం నుండి మనం ఇరుగు పొరుగువారము కానీ నేనిచ్చిన దానికంటే పొందిందే ఎక్కువ నాలో ఏదో మూల కొడిగట్టి వెలుగుతున్న జ్యోతి ఆరిపోతోంది వెలుగు వచ్చింది పిలుపు వచ్చింది నా అంతిమయాత్రకు నేను సిద్ధంగా ఉన్నాను అంతిమ యాత్ర నా ప్రేమిత్రులారా నా వీడుకోలు సమయంలో నాకు శుభాకాంక్షలు తెలపండి సుప్రభాత కాంతులతో ఆకాశం వెలిగిపోతోంది నా మార్గం ఎంతో మనోహరంగా ఉంది అక్కడికి తీసుకువెళ్లటానికి నా వద్ద ఏముందని అడగవద్దు నా ప్రస్థానాన్ని రిక్తహస్తాలతోనే ఆశావాదినై ప్రారంభిస్తాను నా వరమాలను ధరిస్తాను నావి తీర్థయాత్రలు చేసే సాధువుల వస్త్రాలు కావు నా ప్రయాణం ప్రమాదభరితమైన నాకు ఎటువంటి భయమూ నా యాత్ర మూసే సమయానికి సంధ్యపొద్దు నక్షత్రం దర్శనమిస్తుంది మహారాజు ప్రవేశ ద్వారం నుండి విషాదభరిత సంచారాగాలు వినిపిస్తుంటాయి మరణాన్ని కూడా ప్రేమిస్తున్న నేనెప్పుడు ఈ జీవన ప్రాంగణంలోకి అడుగు పెట్టానో నాకు తెలియదు ఏ మహాశక్తి వల్ల నట్టడవిలో మొగ్గ తొడిగినట్లు ఈ విశాల విభ్రమ ప్రపంచంలో నేను కళ్ళు తెరిచానో ఉషోదయాన నేను వెలుగు వంక చూడగా నాకొక క్షణం అనిపించింది నేను ఈ ప్రపంచానికి కొత్తవాడినేమీ కాదు తను కన్నతల్లి రూపంలో నామరూపాలతీతమైన శక్తి తన దివ్య హస్తాలలోకి తీసుకుంది అంతేకాదు మరణంలో కూడా ఆ అజ్ఞాతశక్తే నాకు బాగా పరిచయమున్న దాని వలె దర్శనమిస్తుంది నేను ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నా నేను మరణాన్ని కూడా అలాగే ప్రేమిస్తున్నా బిడ్డ తనను తల్లి కుడురొమ్ము నుంచి తొలగించినప్పుడు ఏడుస్తుంది కాని ఎడము రొమ్ము ఉపశమిస్తుంది మరణ జననాలలో కూడా పరమాత్మలీల అంతేగదా వీడుకోలు పలుకు నేను ఇతటి నుండి నిష్క్రమించేటప్పుడు ఇవే నా వీడ్కోలు పలుకులు నేను అధిగమించలేనిది చూశాను కాంతిసాగరంపై విహరించే తామర పువ్వులోని మధురాతి మధురమైన మధురసాన్ని రుచి చూశాను ఈ విధంగా నేను ధన్యుడిని ఇవే నా పలుకులు అనంత రూపాత్మకమైన ఈ నాటక రంగంపై నా పాత్ర ముగిసింది ఇక్కడే నేను నిరాకారమైన పరమాత్మను చూశాను స్పర్శాతీతుడైన ప్రభు స్పర్శతో నా సర్వేంద్రియాలు పులకరించి పరవశించిపోతున్నాయి ఇక ఇక్కడ నాకు మరణమే మధురానందం ఇదే నా ఆఖరి పలుకు ఆట ముగింపు నా జీవనహేళ కొనసాగుతున్నప్పుడు నేనెప్పుడూ నీ వెవరవని అడుగలేదు నాకు బిడియము కానీ బెదురుగానీ లేవు నా జీవనయానమంతా ఉత్సాహవంతం ఉద్వేగభరితం గలగల పారే ప్రవాహ వేగం తెల తెలవారుతూనే నా చెలికాని నన్ను పిలిచి నిద్రలేపి పచ్చికబయలులో పరుగులెత్తించావు నువ్వు నా కోసం పాడే పాటలు అర్థాలను ఆ రోజుల్లో తెలుసుకోవాలని నేనెన్నడూ పట్టించుకోలేదు నా గొంతు నీ బాణిలను అనుసరించేది కాని ఆ మధురగానంలోని లయవిన్యాసాలకి నా హృదయం నాట్యమాడేది ఇప్పుడు ఆట ముగింపుకొచ్చింది కాని అకస్మాత్తుగా నాకు కనిపిస్తున్న దృశ్యమేమిటి తన చూపులను నీ దివ్య పాదాలపై వాల్చిన ఈ లోకం తారాతోరణ నిశ్శబ్దకాంతిలో సంభ్రమాశ్చర్యాలతో నిలిచిపోయింది మరణానికి సిద్ధం నా ఓటమితో పథకాలతోనూ పూలదండలతోనూ నిన్న అలంకరిస్తాను నేను నీ నుంచి ఓటమిని ఎన్నడూ తప్పింపలేను నా పరాజయంలో నా గర్వమంతా భగ్నమవుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు అన్ని దుఃఖాలను అధిగమించి నా జీవితం అన్ని బంధాలను ఛేదించి విముక్తమవుతోంది నా శూన్య హృదయం మౌనరాగంతో రోధిస్తుంది నా ఈ రోదనకు కఠిన శిల కరిగి కన్నీరై ద్రవిస్తోంది శతపత్ర కమలం మళ్లీ వికసించకుండా ఉండదని అందులో రహస్యంగా దాగి ఉన్న మధువు బయటకు వస్తుందని కూడా నాకు బాగా తెలుసు నీలాకాశం నుండి ఒక దివ్య నేత్రం తన చూపులను నాపై ప్రసరిస్తూ నన్ను నిశ్శబ్దంగా పిలుస్తోంది నా కొరకు మిగిలేది ఏమీ లేదు ఏ కొంచెం కూడా లేదు నీ పాదాల చెంత నాకు ప్రాప్తించేది కఠోర మృత్యువే అంతిమ ఘడియల్ నా బాధ్యతల నుండి విరమించినప్పుడు అవి నీకు సమయం వచ్చిందని నాకు తెలుసు ఏది ఎలా జరగాలని ఉందో అది అలాగే జరుగుతుంది ఇక జీవన జీవనమధనం వృధ నా హృదయమా మౌనంగా అపజయాన్ని అంగీకరించి బాధ్యతల నుండి తప్పుకో ఇక నువ్వు ఉన్న చోటే నిశ్చలంగా ఉండు ఇదంతా నీ అదృష్టమనుకో ఈ దీపాలన్నీ గాలి రెపరెపలకి పొడిగట్టుతున్నాయి వాటిని తిరిగి వెలిగించటానికి ప్రయత్నిస్తున్నా నేను మిగిలిన పనులన్నీ పదే పదే మర్చిపోతున్నానే కాని ఈసారి నేను జాగ్రత్తగా ఉంటా నా చాప నేలపై పరిచి చీకటిలో వేచి ఉంటాను భగవాన్ నిశ్శబ్దంగా వచ్చి నీకు మనసైనప్పుడు ఇక్కడ ఆశినడవుగా జీవన నైవేద్యం నిరాకారమైన మంచి ముత్యం కొరకు ఈ అనంతరూప సాగరంలో లోతుగా శోధిస్తున్నా వాతావరణ ఘాతాలకు ఛిద్రమైన ఈ జీవన నౌక ఇక రేవుల చుట్టూ తిరగలేదు జీవన కెరటాలపై నావ నడిపే ఆట ఎన్నేళ్ల నుంచో ఆడుతూనే ఉన్నా ఇక ఇప్పుడు మృత్యువు నుంచి అమృతత్వంలోనికి ఒదిగిపోవాలని ఆతృతపడుతున్నాను లోతు తెలియని అగాధ కళామందిరానికి నాదరహిత సంగీత జరి ప్రాంగణానికి నా జీవన వీణను తీసుకొని పోతాను శాశ్వతత్వ రాగాలు కడతాను చివరి రాగం ఉబ్బిరాడక నేను ఆలపించలేకపోయినప్పుడు నా మౌన వీణను నీ పాదాల నైవేద్యం చేస్తాను నా గీతాలు నా మార్గాలు నా గీతాలలో నిన్ను పొందాలని నేనెప్పుడూ ఆశించాను ఆ గీతాలే నన్ను ఇంటింటికీ త్రిప్పాయి వాటిలోనే నా లోకాన్ని శోధిస్తూ స్పృశిస్తూ స్మరిస్తూ నా గురించి చింతించాను అన్ని పాఠాలు నా పాటల వలననే నేర్చుకున్నాను అవి నాకు రహస్య మార్గాలు చూపాయి నా హృదయాకాశంలో అనేక తారలు తడుక్కమన్నాయి జీవితంలోని సుఖదుఖాలు వాటి వైచిత్ర్యాలను తెలుసుకోవటానికి నా గీతాలే నాకు అంతే అంతేగాక చివరగా నా జీవనయానంలో అనేక మజిలీలు తిప్పి అవి నన్ను నీ రాజప్రాసాదానికి కొనివచ్చాయి నీ తత్వం అనిర్వచనీయం నువ్వు నాకు తెలిసిన జనంతో గొప్పలు చెప్పుకునేవాడిని నేను చేసిన పనులన్నింటిలోనూ వారు నీ ఛాయలు చూసేవారు వారు వచ్చి అడిగేవారు అతడెవరు అని వారికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియలేదు నిజం చెప్పాలంటే నాకు తెలియదు నేను చెప్పలేను అని బదులిచ్చేవాడిని నన్ను నిందిస్తూ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు నువ్వు మాత్రం చిరునవ్వుతో కూర్చునేవాడివి నీ కథలను కలకాలం నిలిచేలా పాటలల్లేవాడిని ఆ రహస్యం నా గుండెల్లో నుండి తన్నుకొచ్చేది వాళ్ళు మళ్లీ వచ్చి అడిగేవారు ఆ పాటలకు అర్థం మాకు చెప్పు అని వారికి ఎలా సమాధానపరచాలో నాకు తెలిసేది కాదు నేను మళ్లీ చెప్పేవాడిని వాటికి అర్థం ఎవరు మాత్రం చెప్పగలరు అని వాళ్ళు అపహాస్యం చేసి తీవ్ర నిరసనతో వెళ్ళిపోయేవారు నువ్వు మాత్రం నవ్వుతూ కూర్చునేవాడివి ఆఖరి వందనం గీతాంజలి నా ప్రభు నీకు చేసే ఒక్క వందనంతో నా ఇంద్రియాలన్నీ ఏకమై ఈ లోకాన్ని స్పృశించని బరువైన వర్షించని శ్రావణమేఘం క్రిందికి వచ్చినట్టు నా మనసంతా వంగి నీ వాకిట వద్ద ఒక వందనం చేయని నా భిన్నభావాల గీతాలన్నీ ఏకమై మౌనసాగరంలో నీకు చేసే ఒక వందనంలో కదిలే కెరటాల వలె కలిసిపోని ఇంటి దిగులు పట్టి తమ కొండసానువుల ఆవాసాలు చేరటానికి రాత్రింబవుళ్ళు ప్రయాణించే పక్షుల గుంపుల వలె నా జీవితమంతా తన శాశ్వత గృహానికి పయనమవుతూ నీకు పాదాభివందనం చేయని ఈ రకంగా సృష్టిస్థితిలయాలకు కారణమైన ఏ పరమాత్మను సర్వత్రా దర్శించి పొందిన మధురానుభూతులను రవీంద్ర కవీంద్రుడు గీతాంజలిగా మనకు అందించటం జరిగింది జగదానందకారకుడైన ఆ పరమాత్మ దివ్య పాదారవిందాలను గీతాంజలి ద్వారా దర్శించి